Praise the Lord under key brothers and sisters. He rose you man of the sixteen hundred and Nineteen nine Bashi power on Skype online prayer service under Kia one. No, but they occur brought in a poor conga Paul gonna be rather than a poro conganate Bakke Janam don't it came on a mandala mo Mundo because of the more heroes monocle Catherine sister opening prayer 30 స్తోత్రం నాయనా పరిషితిగా జీవం గల తండ్రి నీకే వందనంలో స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రం నాయన తండ్రి పొద్దు నుంచి రాతవాళ్ళు ఇంతగానో కాచి కాపాడినో భద్రపరిచినో ప్రభామ స్వచీలకలు పెట్టిన తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నయన వందనాలయ ప్రభావ నీకు వందనాలు ప్రభా రాణబీడ తొందరగా నడిపించండి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి బలపరచండి ఇచ్చిన ఈ సమయం దినంపతి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నా ఈ ధన్యత ఎంత మందికి తెలియట్లేదో వాళ్ళందరికీ తెలియచిన శక్తి దయచేయండి వాళ్ళు కూడా దీనిలో పాల్పొందాలా ప్రభ వాళ్ళ కూడా జీవాన్ని కలగ చేయండి నెమ్మది శాంతి దయచేయండి ఆటంకాలను తొలగించండి తండ్రి నీకు వందనాలు ప్రభావ పతొక్క బిడ్డను పిలుచుకున్న దేవుడో ప్రభావ తండ్రి నీకు స్తోత్రంలో దేవా ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ అవకాశంతో ఎంతో సార్లు యేసు ప్రభావ మాత్రం యేసు మీరు మాత్రం మాట్లాడుతున్నారు నాయన మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభావ అందరూ బట్టి నీకు స్తోత్రం నాయన నా ప్రభా వందన ఎంతో కాంట్లో ప్రతొక్క దాంట్లో మాకు విడుదల మరి వాక్య మమ్మల్ని ఎంతో బలపరిచినో ప్రభ వేసు ప్రభావ పతొక్క దాంట్లో మాకు తోడైన ప్రభావ ఎన్నో మరణ గండాలు మరి సేవలకు కావాల్సిన అక్కడ వరద మనమ్మ కలగా చేసినావు ప్రభా అందు బట్టి నీకు వందనాలన్నాయినా ప్రతొకదమ్మ విడుదల కలిగ చేసిన తండ్రి నీకు స్తోత్రం నాయనా ఇంకా కూడా మీరు సంగతులు మరమాల చేత మీరు మాతో మాట్లాడాలని అయినా ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనం నీ స్వరం దాని దాని ప్రకారంగా మేము జీవించాలా కలిగి జీవించాలా లోబడాలా ప్రభా మేము దాని మేము ప్రవర్తించాలా ప్రభావ అంటే శక్తి కృపనే మాకు భాగ్యాన్ని దండి ప్రతి ఒక్క చీక శక్తును గర్తించండి ప్రతి ఒక్క బిడ్డకు తోడైందండి నాయన మమ్మల్ని ఎంతోగానో మమ్మల్ని పిలుచుకున్నావు ప్రభా అందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి మీ స్వరం విని దాని ప్రకారంగా మీకు జీవించాలా ప్రభా ఇంకా ఎస్ ప్రభా మీరు మాతో మాట్లాడండి నాయన ఇంకా ఎటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడాలని అనుకుంటున్నారు ప్రభా ఈ రాత్రి కాలం మంది ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ఇంకా అనేకమైన మార్మాల చేతే మీరు మాతో మాట్లాడండి ప్రభా బలపరచండి తండ్రి నీకు వందనాలు ప్రభావ వచ్చిన బ్రదర్లు సిస్టర్లు దీవించండి నాయన ఆశ ండి వాళ్ళ కుటుంబాలను సంపూర్ణ రక్షణ మార్గంలో నడిపించండి వాళ్ళకున్న కట్లను బంధకాలను కట్టలు తిరగొట్టండి అని అయినా కుటుంబాలు ఇంకా ఎవరైతే మారలేదు ప్రభావ వాళ్ళ కుటుంబాలంతా మారి రక్షింపబడును కాక వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంది సేవ చేయట శక్తి ముందుకు నడిపించండి తండ్రి పదక విడకు తోడైందని అయినా ఇంకా ఎవరైతే రాలేదు వాళ్ళు తొందరగా నడిపించండి సేవల బహుబలంగా మీరు వాడుకోండి వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చండి దీవించండి ఆశీర్వదించి మీరు రాకడకే సిద్ధపరచుకోండి తండ్రి ప్రతొక్క కూడా స్వచ్ఛత విడుదల దయచేసి ఏసూపురాబాబ మీరు పాటల ద్వారా మేమైపో వాక మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ గా నిలబెట్టుకోమని నదడైన ఏసుకు సిమడి వేడుకుంటున్న ఆమ్ తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అక్కడ థ్యాంక్ యూ సిస్టర్ బ్రదర్ పాట పాడండి ప్రైజ్ రాడు అన్నారు బ్రదర్ సిస్టర్ దేవునికి వందనాలు మరి దేవుడి ఇచ్చిన సాంగ్ అయ్యేది కూడా ఇది ఏడవ పాట మనిషి దేహము గురించి టాయపడ్డది మీ దేహమును నమ్మబోకు మట్టి బొమ్మ బొమ్మ ఒట్టి బొమ్మ మట్టి బొమ్మా నీదేహమును నమ్మబోకు మట్టి బొమ్మ ఒట్టి బొమ్మా ఒట్టి బొమ్మ మటి బొమ్మా శాశ్వతము కాదుసుమా సాలో నౌనుగా మత్యమై నది క్షయమై నది మరల భువికి చేరిది బట్టి బొమ్మ ఒట్టి బొమ్మా ఒటి బొమ్మ మటి బొమ్మా నీది అమును నమ్మబోకు బట్టి బొమ్మ ఒట్టి ఒటి బొమ్మ మాటి బొమ్మ నీటి బుడగల్టిది నీటి బుడగ వల్టిది గడ్డిపోను పాలది వాడిపోయిరాలు నిపుడు వాడిపోయిరాలు నిపుడు తెలియరాదు నిజమిది మట్టి బొమ్మ ఒట్టి బొమ్మా ఒటి బొమ్మ మాటి బొమ్మా నీ దేహమును నమ్మబోకు మట్టి బొమ్మ ఒట్టి బొమ్మ ఒటి బొమ్మ మాటి బొమ్మా శాశ్వతము కాదు సుమా చావునకులోనోనుగా మత్యమై నది చేయమై నది మరల భువికి చేరిది మట్టి బొమ్మ ఒట్టిబొమ్మ బొమ్మ మట్టి బొమ్మ నీవు నీ సొత్తు కాదు నీవు నీ సొత్తు కాదు విలువ భేటీ కొనబడి ఉన్నావుగా నీవు నీ సొత్తు కాదు విలువ భేటీ కొనబడి ఉన్నావుగా నీ దేహముతో దేవుని మహిమా పరచు ము నిత్యమో ఎర్గం ఏసే సాత్యం ఏసి నిత్యం ఏసే జీవం ఏసే సాత్యం ఏసే నిత్యం ఏసే మార్గం ఏసే జీవం నీదేహమును నంబో Matti ప్రైజ్ లాట్ అందరికి వందనాలు థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ అలా ఈరోజు మనకు నాగరాజు బ్రదర్ వాక్యం అందిస్తారు బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి సాయంకాల సమయంలో మీతో కూడా ప్రభుత్వ సన్నిధి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు దాని యొక్క వాక్యంలో నుండి ఇస్తే గ్రంథము ఇస్తే గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినము ఇస్తే గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుకుంటారు ఆధారు అన్న పన్నెండవ నెల పదమూడవ దినందు యవనలనేమి వృద్ధులనేమి శిష్యువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అనిచ్చారి చేత రాజ్య సంస్థానములన్నిటిని పంపబడిను ప్రార్థన చేసుకుంటాం సహాయం కొరకాయ ఒములు మికిలిగా మా ప్రిపరులకు తండ్రి మహోన్నతుడి దేవ మారిని మార్పు చెందిన మహిమ కలిగిన దేవా పరిశుద్ధమైన ప్రశస్తమైన నమ్మకమైన అత్యుత్తమైన బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పదకొండవ మాసము నేను ఇదిగో ఈ నాలుగవ దినం వరకు నేను మీరు మాకు క్షేమము భద్రత అంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దినమంతటిలో మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో ఇదిగో నేను మా ప్రియులతో కలిసి నేను ఈ రీతిగా మీ సన్నిధికి రావడానికి నాకు ఇచ్చిన ధన్యత వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా ఇంతవరకు నేను తండ్రి పాట ద్వారా మీ నామాన్ని మహింపరచుకుంటూ వచ్చినారు అందుబాటు మేము స్థుతితో ఆరాధిస్తూ మా స్థుతుల మీద ఆశీనుడు దేవుడు ఐదుగో మీరే నాతో మాతో మాట్లాడము చదవబండి లేఖన్ భాగంలో ఆయన తండ్రి ఏ ఉద్దేశంతో మా గమనంలో తీసుకొని వచ్చినారో ఏదిగో మాతో స్పష్టంగా మాట్లాడమని ఏ మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి అయ్యా మీరు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి అయ్యా మీరు మాట్లాడితే మా జీవితాలు మీ సారూప్యం లానికి మార్చబడతాయి వాటి కృప దాయ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ మరొకసారి మిమ్మల్ని స్థుతిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ అయోగ్య నా పాత్రఫ నన్ను కేవలం నీ నోటి పొరగా మాత్రమే వాడుకోమని కోడిక ఆది నుండి అంత వరకు ఆధిపత్యం వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసఐ నామంలో స్థుతించి ప్రార్థించడిగా వాడుకున్నాం తండ్రి ఆమెను ప్రియమైన సహోదరి సహోదరులరా చదువుకున్న లేఖన భాగము ఎస్తేరు గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో మనకి బాగా అందరికి పరిచయం ఉన్న మాట ఇంకా హామాను యూదులందరినీ చంపించాలని ఒక ఉద్దేశం ఒక దురుద్దేశం కలిగిన రాజును మభ్యపెట్టి రాజు ద్వారా ఈ తాకీదులు జారీ చేస్తా వచ్చినాయి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దిన మందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు పంపబడిన సంస్థానములన్నింటికి కూడా ఈ తాకీదులు పంపబడతా అంటే దాని ఉద్దేశం ఏంటంటే హిందూ దేశం మొదలుకొని కూష దేశం వరకు సంస్థానాలలో ఉన్న యూదులు అందరూ కూడా సంహరించబడాలా ఇది రాజు యొక్క ఆజ్ఞ అనాటి దినాల్లో ఆ దినాలలో ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ప్రభుత్వాలు ఏదైనా ఒక తీర్మానం చేశాయంటే మళ్ళా దానిని కాదు అని వెనకకి తీసుకోవచ్చు లేదంటే దానిని మళ్ళీ రివర్స్ చేసి రాసుకోవచ్చు మళ్ళా దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు కానీ ఈ మనం చదువుకున్న దినాలలో ఒక్కసారి రాజు యొక్క ఆజ్ఞ లేదంటే అది అది రాయబడి ఆ ముద్ర వేస్తే ఉంగ ఉంగరాన్ని ముద్రగా వేసేవారు ఒక్కసారి ఆ ముద్ర వేశారంటే మరలా దానిని వెనక్కి తీసుకోవటం అనేది జరగని పరిస్థితి అటువంటి దినాల్లో ఇక్కడ యూదులందరినీ సంహరించాలని చెప్పేసేసి ఒక తాకీదు జారి ఒక ఒక తాకీదు జారీ చేయబడతా వచ్చింది అంటే ఇంకా ఏదైతే వాళ్ళు ఒక తేదీ నిర్ణయించినారు ఆ తేదీకి ఆ రోజుకి ఇచ్చేటప్పటికీ యూధులందరూ సంహరించబడాలి ఈ ఎకోన్యా ఎకోన్యా హలో సిస్టర్ వినిపిస్తుందా హలో వినిపిస్తుంది ఈ తాకీదులు జారీ చేయబడిన తర్వాత భూమి మీద ఎవరు యూధులు అనేవారు ఉండకూడదు అనే తీర్మానము చేయబడతా వచ్చింది అయితే మనందరికీ తెలియచినట్లుగా ఇక్కడ మురదేకాయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు మురదేకాయ రోషము కలిగిన యూదుడు ఈ తాకీదులు జారీ చేయబడిందే ఈ మురదేకాయ్ కొన్న తన యొక్క తను ఒక మాట చూసుకుంటాం చూడండి ఇదే వంద రెండవ అధ్యాయంలో ప్రాయపడుతుంది ఈ హామాను హామాను ఈ మూడవ అధ్యాయము రెండవ వచనంలో కాబట్టి రాజు గుమ్మన రాజసేవకులందరినూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళు హామానులకు నమస్కరించిది మురదేకాయ్ వంగకయ్యూ నమస్కారము చేయకయ్యూ నుండగా ఇక్కడ ఆరంభమైంది మురదేకాయ్ యూదుడు యూదులు దేవుని ఎదుట తప్ప ఇంకెవ్వరికి కూడా వాళ్ళు నమస్కరింపురు వారు మ్రొక్కరు ఇది తీదులుకున్న ఆ ఒక గొప్ప అంటే దేవునిని తప్ప దేవునికి చెందవలసిన మహిమను ఎవరికి కూడా ఇవ్వటానికి వారు ఇష్టపడని ఒక స్వభావము వారి జీవితాల్లో చూస్తాం అదే మొట్టమొదటిసారి ఈ యొక్క బబులోను రాజు ఇజ్రాయల్ దేశానికి వెళ్ళి మొట్టమొదటి ట్రిప్ లో చెరపట్టుకుని వచ్చిన వారిలో షడ్రక్ మిషేఖ అభ్యునిగో ధాన్యాలు వంటి వారిని మనం చూస్తాం ఈ వీరు కూడా ఆ యొక్క రాజాజ్ఞ ఆ విగ్రహానికి మొక్కాలని తర్వాత ఒకవేళ ఎవరైనా ఆ విగ్రహానికి సాగిల పడకపోతే వారికి వారిని అగ్నిగుండంలో ఇస్తామని ఒక ఆజ్ఞ బయలు అప్పుడు కూడా యూతులు ఈ షడ్రకు మేషేక్ ఇదే రీతిగా రాజుకు సమాధానం ఇస్తా వచ్చినారు రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత లేదు కానీ ఒకవేళ మేము ఈ అగ్నిగుండంలో వేస్తే ఒకవేళ పోయిను మేము ఈ విగ్రహానికి మొక్కము ఈ విగ్రహానికి సాగేలపడము అని చెప్పుట మనం చూస్తాం అదే రీతిగా మనము ధాన్యాలు గ్రంథం నుంచి అనేక వాక్యాలు విని ఉంటాం కానీ ఈ యొక్క గురించి చాలా తక్కువగా అరుదుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విని ఉంటాం ఈ మురుదైకాయనైనా ఈ ధాన్యాలు షడ్రక్ మిషకం అభ్యర్థం అనే ఈ మాత్రము తక్కువైన స్థితిలో మీరు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న యూధుడు ఈ మురదకాయ పిల్లగా ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడతా ఉంది అనంటే ఈ మురదకాయ ఈ వార్త విన్న తర్వాత మనసులో కొంత కలవరం ఆయనకి మనసులో కొంత కలవరం కానీ దేవుని పట్ల విశ్వాసము కూడా ఉంది అందుకే తనకి ఎప్పుడైతే ఈ యొక్క ఈ తాకీదుల గురించి వింటా వచ్చినాడు ఈ తాకీదు గురించి వింట ఎస్తేరుకు ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి చాలా చక్కని మాట ద్వారా ఎస్తేర్ ను బయో మురతైకాయ బలపరుస్తా వచ్చినాడు బలపరుస్తా కూడా కాదు కానీ ఒక సవాలు విసురుతా చూడండి నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం వచనంలో ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనముగానున్నలా లీదులకు సహాయమును విడుదలయో మరి దిక్కు నుండి వచ్చను కానీ నీవులు నీ తండ్రి నశించదురు నీవు ఈ సమయమును కట్టి రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకునమని చెప్పాను ఇక్కడ ఆ అక్కడ యూదులందరూ చనిపోవలసిన స్థితి ఉంది ఈ స్థితిలో ముర్దేకాయ ఎస్టేరుకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ విషయమై ఈ సమయంలో బట్టి రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకును ఒకవేళ దేవుడు సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని ఒక స్థితిలో ఉంచాడంటే దానికి ఒక ఉద్దేశం కలిగి దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచినాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని మనము దేవుని సన్నిధిలో కనిపెట్టే వారముగా ప్రభు ఎందుకు ఈ స్థితిలో ఉంచినావు ఒకవేళ దీన స్థితిలో ఉంచినా లేదంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినా ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు ఎందుకు ఈ స్థితిలో నన్ను ఉంచావు నేనేం చేయాలా ఇక్కడ నీ కోసము అనే అనే భారం కలిగిన వారముగా నీవు నేను ఉండాలని ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది దేవుని పని కొరకాయి మనం ఏమి చేయగలము మనమున్న స్థితిలో దీన స్థితిలో ఉన్నా సరే ఆ పుస్తలైన కదా నేను దీని స్థితిలో ఉండనిరుగుదును సంపన్న స్థితిలో ఉండని ఏ స్థితిలోనైనా సరే అక్కడ ఇసుకపోయి సముద్రంలో ఉండి సముద్రం ఓడ ఆ సముద్రంలో ఒక రోజు అంతా ఉన్నా దేవుని మహింపరచగలను జైల్లో ఉండి శ్రమలు పొంది దెబ్బలు తిని తర్వాత బొండ వేసి బిగించినా కూడా దేవుని మహింపరచగలను అక్కడ కూడా స్వార్థ ప్రకటించగలను పాము కరిచినప్పుడు కూడా ఒక ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా దేవుని పరిచర్య చేయగలను లేదు ఇట్లన్నింటికన్నా అన్ని పరిస్థితులు బాగుండి పిలిపిలో నా అవసరాలన్నీ తీర్చిబడుతున్నప్పుడు కూడా నేను పరిచర్ చేయగలను అన్నట్లుగా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రియమైన సహోదరి సహోదరుడ మనము దేవుని పని చేసే వారంగా ఉండాలా ఆ స్థితిలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఎరిగిన వారంగా ఉండాల ఆ స్థితిలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా అనే ఆ ఆ యొక్క కలిగిన జీవితము క్రైస్తవులుగా మనకెంతో అవసరము అని ఈ వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది ఆ తర్వాత ఆ తర్వాత విషయాలు చూసినట్లయితే వేస్తే ఒక దినము నా కోసం ప్రార్థన చేయండి నేను వెళ్ళి రాజుతో మాట్లాడతానే విషయం గురించి మాట్లాడినప్పుడు ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళటము రాజుకి రాజు ఆజ్ఞా రాజునే ఒక విన్నపము రాజా నేను విందు చేద్దామనుకుంటున్నాను మా విందుకు మీరు రావాలి మీతో కూడా హామాను కూడా రావాలి అని చెప్పినప్పుడు ఆ ఆ తర్వాత మాకు జరిగిన విషయాలన్నీ కూడా మనకి అవన్నీ చూస్తే మనకు సమయం అయిపోతుంది కానీ చూస్తే ఆ తర్వాత ఏ రీతిగా దేవుడు హామాను చంపిస్తా వచ్చినాడు ఏ ఏ అయితే ఈ మురదకాయను చంపించడానికి ఆ ఉరికాయను తయారు చేపి తయారు అదే ఉరికాయ మీద హామాను శత్రువైన హామాను వీధులకు శత్రువైన హామాను ఉరితేయించి పడతా వచ్చినాడు అక్కడ చనిపోవలసిన మురదేకాయ అక్కడ రాజసింహాసనం మీద కూర్చుంటా వచ్చినాడు అంటే ఊరేగింపుతో ఆ యొక్క రథంను కట్టి రథం మీద ఊరేగిస్తూ ఆ యొక్క ఆ మంచి వస్త్రములు రాజవస్త్రములు ధరించుకున్న వాడై పెట్టబడి ఆ ఆ వీధులలో అక్కడ ఘనత పొందుతా వచ్చినాడు ఈ ఘనతను మురదేకాయకి ఇవ్వటానికి చూస్తే ఆరో అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే ఒక రోజు అంతా రాత్రిపూట రాజుకి నిద్ర పట్టలేదంట నిద్ర పట్టకపోతే ఏం చేస్తారంటే నిద్ర పట్టకపోతే రాజులు సరదాగా ఏదో ఆ ఒక డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోను లేదంటే ఆ ద్రాక్షరసం త్రాగుతూను పోలసిన స్థితిలో ఉండవలసిన రాజుకి నిద్ర పట్టగా రాజ్య దస్తావేజులు తీపించినాడు తీపించేసేసి వాటిని చదువుతా ఉంటే అక్కడ కూడా మురుదే సిని మేలుని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తా వచ్చినాడు అరే మురదకాయ ఇంత చేస్తున్నాడా మురదకాయకి ఏం చేయాలా అని చెప్పేసి మురదేకాయను గనపరుస్తా వచ్చినాడు నిజమైన సహోదరుడు సహోదరి ఇక్కడ యూదులు నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నారు శత్రువుని నాశ సిద్ధంగా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఆ ఆ శత్రువుకు తర్వాత తన ప్రజలకు మధ్యలో ఒక అడ్డుగోడగా మురదేకాయ ఉంటా వచ్చినాడు అదే హేస్కెల్ గ్రంథము ఇరవై రెండవ ఇరవై ఇరవై రెండవ అధ్యాయము ముప్పయో వచనంలో ఒక మాట చూస్తాం చూడండి నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుట్టుకును బద్దలైన సందులలో నిలుచుట్టుకును తగిన వాడని నేను ఎంత విచారించిననూ ఒక్క డైనను కనబడలేదు నేను కావున నేను నా క్రోధమును ఈ ముప్ప వచనం మాత్రమే చూస్తాను చూడండి దేశమును పాడు చేయకుండానట్లును ప్రాకారమును దిట్టపరచుటకును బండలైన బద్దలైన సందులలో నిలుచుట్టుకును తగిన వాడేవాడని నేను ఎంత విచారించినను ఒక్కడైన కనబడలేదు మాట అంటే అనాడు ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోకుండా ఆ ఆ బద్దలైన సందులలో ఆ ప్రాకారాన్ని అంటే యూదులను సంరక్షించడానికి దేవుడు ముర్దేకాయని వాడుకుంటూ వచ్చినాడు ముర్దేకాయ రోషం కలిగి జీవిస్తా వచ్చినాడు మన సహోదరుడు ఆ సహోదరి అక్కడ అనేక మంది యూదులు ఉండి ఉండవచ్చు వారందరూ కూడా హామాన్ నమస్కారం చేసి ఉండవచ్చు వారికి తన హామానికి తల వంచి సాగిల్ పడి దేవుడు ఎవరిని వాడుకోలేదు కానీ ఎవరైతే తన దేవునికి తప్ప తన దేవాతి దేవునికి తప్ప ఎవరికి నమస్కరింపక ఎవరికి వంగకి ఉన్నాడు అటువంటి హామాను దేవుడు వాడుకుంటా వచ్చినాడు కేవలం వాడుకోవటమే కాదు కానీ నన్ను గనపరచేవాడిని నేను గనపరచుదును నన్ను తృణీకరించి వారు అన్నట్లుగా ఆయనను గనపరుస్తా వచ్చినాడు కాబట్టి దేవుడు హామాను దేవుడు మురదేకాయని గనపరుస్తా వచ్చినాడు శత్రువైన హామానును నాశనం చేస్తా వచ్చినాడుమైన సహోదరుడు సహోదరి మన జీవితాల్లో మనం ఎంతవరకు మనమున్న స్థితిలో ప్రభువును మహింపరచగలుగుతా ఉన్నాం ఒకవేళ మనము ప్రభువును మహింపరచగలిగితే దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను ఆ బడ్డ ఆ యొక్క నీ కుటుంబంలో నశించిపోతున్న ప్రజలకు ఆ యొక్క నశించిపోతున్న ప్రజలకు దేవునికి మధ్యలో వారధిగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు నువ్వు పనిచేసే స్థలంలో ఉన్న ప్రజలు నశించిపోకుండా వారికి దేవునికి మధ్యలో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా నిన్న ఒక వారధిగా దేవుడు ఉండాలని కోరుతా ఉంటున్నాడు తర్వాత నీవు ఉండే ప్రాంతంలో నీవు పనిచేసే ప్రదేశంలో నువ్వెక్కడున్నా సరే నువ్వు దేవునికి మధ్య వారధిగా ఉండాలి వారు నశించిపోకుండా చూడవలసిన బాధ్యత నీపై నాపై ఉందని ప్రభు ఈ యొక్క సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ యొక్క విశ్వాసం ద్వారా దేవుని మహింపరుస్తున్న దాన్ని బట్టి నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గరకు నడిపించగలుగుతా ఎన్ని ఆత్మలు ఎంతో మంది నశించిపోతున్నారు ఎంతో మంది చనిపోతా ఉన్నారు వారందరూ ప్రభుని ఎరగకుండా చనిపోయిన వాళ్ళందరూ కూడా నాశనానికి నిత్య నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు అలాగే నశించిపోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదు అంతటి నువ్వు అందరూ మారుమనిసు పొందవాలని దేవుడు ఆయన యొక్క రెండవ రాకుండా ఆలస్యం చేసేవాడిగా ఉన్నాడు ఈ యొక్క ఆలస్యం చేస్తున్న సమయంలో నీవు నేను ఏం చేస్తూ ఉన్నా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తా ఉంది కోత విస్తారముగా ఉన్నది పనివారు కొద్దిగానే ఉన్నారు నిన్ను నన్ను ఆయన చేలో ఆయన పొలంలో పనివారిగా ఆయన పొలంలో పరిగవేరుకునే వారిగా దేవుడు ఉండాలని కోరుతా ఉంటున్నాడు అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఇంటి దగ్గర మన ఉండే మనం ప్రాంత ప్రదేశంలో అనేకులు నశించిపోతా ఉన్నారు వారికి ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించావా వారికి ఎప్పుడైనా దేవుని యొక్క స్వార్థను ప్రకటించావా వీళ్ళ ప్రకటించుకుంటే వారి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశావా చాలా ప్రాముఖ్యమైన పరిచర్ ఇది ఇది సేవకులు చేసే పరిచర్య కాదు ఈ సేవకులు నువ్వు పనిచేసే స్థలానికి వారికి అనుమతి ఉండదు రాలేదు నువ్వు పనిచేసే స్థలంలో నీవే పని చేయాలా నీ నీ నువ్వు పనిచేసే స్థలంలో దేవుని కొరకు కూడా నువ్వు పనిచేయాలా అప్పుడే దేవుడు నిన్ను హెచ్చించేవాడిగా ఉంటాడు అప్పుడే నిన్ను దేవుడు గనపరిచేవాడిగా ఉంటాడు నన్ను గనపరిచే నేను గనపరుస్తానని దేవుని యొక్క వాగ్దానము మన కొరకై ఉన్న ఉంటా ఉన్నది ఏం చేస్తున్నా ఒకవేళ ఈ లోకంలో పాపంతో కాంప్రమైజ్ అయిపోయి ఒకవేళ పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని నామానికి మహింకరంగా ఉండకుండా మన జీవితాలు ఉంటే మనల్ని మాత్రము వాడుకోడు మన వల్ల ఎటువంటి ఉపయోగం కూడా దేవునికి ఉండదని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తా ఎలా ఎలాగున్నాయి మన జీవితాలు మనము పాడైపోయిన అంటే నశించిపోతున్న ప్రజలకు దేవునికి మధ్య వారధిగా ఉండి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నామా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నామా మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన సమయము మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన సమయం అందుకే కొరం తెలుగు రాసిన పత్రికలో దేని యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది ఏంటంటే ఆ ఎవడై అంటే ఆ మనం పాలు పొందేటప్పుడు ఆయన యొక్క మరణం ఆయన పునరుద్ధనాలను ఆయన మరణము భూస్థాపన పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవాలా తర్వాత ఎవరైతే ప్రకటిస్తారో వారిని దాన్ని ప్రకటించాల్సిన బాధ్యత కూడా ఉంది ఒకవేళ ప్రకటించకుండా ఆయన యొక్క బలలో చేవేస్తే రోగులు బాహినులము రోగులము అనేక మంది నిద్రించే స్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేస్తా ఉంది అంటే మరి ఏమిటండి బ్రతికే ఉన్నాం కదా మనం శారీరకంగా బ్రతికుండొచ్చు ఆత్మీయముగా ఆ అబలహీనమైన స్థితి ఆత్మీయముగా ఆ రోగగ్రస్తమైన స్థితి ఆత్మీయముగా మరణించిన స్థితి ఒకవేళ ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుని చేసిన సిలువ కార్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోబోతే ఆయన ఆ శిలువ కార్యము చేయకుండా ఉంటే ఒకవేళ ఇసు క్రీస్తు ప్రభావం రెండు మీ లోకానికి వచ్చే ఆయన కలువురి శిలువులో నీ పాపముల కోసం నా పాపముల కోసం మనందరి పాపముల కోసం దేవునికి నీకు నువ్వు మనకి ఆ మధ్యవర్తిగా ఆయన ఆ కలువురి శిలువ ఆ బండ లేకుండా ఉండుంటే నీవు నీకు నాకు రక్షణ దొరికేది కాదు నీకు నాకు పాప క్షమాపణ దొరికేది కాదు నీకు నాకు ఆ నిత్య రాజ్యానికి సంబంధించిన ఈ నిరీక్షణ దొరికేది కాదు లోకంలో ఉన్న వారి వల్ల మనం కూడా అందరికీ ఉంది కానీ అనేకులు మనకంటే గొప్పవారు గనులైన వారు చదువుకున్న వారు జ్ఞానవంతులు అనేకులు ఉన్నారు వారిని దేవుడు ఏర్పరచుకోని లేదు బుద్ధిహీనులము మనల్ని దేవుడు వెరివారమైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకంటైతే వెర్రివారమైన మనలను దేవుడు ఏర్పరచుకుంటా వచ్చినాడు ఎందుకంటే ఈ లోకంలో జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి తర్వాత ధనికులు ధనవంతులైన వారిని సిగ్గుపరచడానికి ఈ లోకంలో గొప్ప వారు అనుకునే వారు అందరినీ సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే వారికి వాక్యం చెప్పాలా ఒక దిన ప్రభు దగ్గర మనం నిలబడినప్పుడు ఇదిగో మాకు కేబిఐ మాకు ఈ ఇక్రసాట ప్రేయర్ గ్రూప్ నేను ఇక్రసాట అనే కంపెనీలో పనిచేస్తాను అక్కడ పనిచేసేటప్పుడు మన సహోదరుల సహోదరి మాది కూడా ఉదయకాలం ఆరు ఐదు గంటల నుండి ప్రార్థనా సమయం ఉంది ఈ ప్రార్థనా సమయంలో మేము కూడా అనేక మంది దైవ జన్లు దైవ జన్ రాళ్ళు వచ్చి మా మధ్యలో వాక్యం పంచుకుంటూ వచ్చినారు ఒక సహోదరి చెప్పిన మాట నాకు ఇప్పటికీ ఒక సవాలుగా ఉంది నేను ఆ పని చేయలేకపోతున్నానే నేను ఆ విషయంలో నేను బలహీనం అయిపోతున్నానే ఎందుకు నాకు అర్థం కావట్లేదు కాని అయినప్పటికీ దేవుడు కృప్తి చూపిస్తూ అనేకలకు వాక్యం ప్రకటించడానికి కృప్తిచూపుతూ వస్తున్నాడు ఆ సహోదరి చెప్పిన మాట ఏంటంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది ఆ మాట వింటే ఏమన్నదంటే బ్రదర్ ఆమె స్కూటర్ వేసుకొని అనేక ప్రాంతాలకు వెళ్తుంది అంట సువార్త ప్రకటించడానికి ఒంటరిగా బ్రదర్ నా ఆశ నా నిరీక్షణ ఒకటే ఏంట ఏంటి సిస్టర్ అంటే నేను ఎంతమంది అయితే ఈ లోకంలో మాట్లాడతానో విమన్ సహోదరి సహోదరులారా జాగ్రత్తగా మాట నేను ఈ లోకంలో ఎంత నేను మాట్లాడతానో వారందరినీ వారందరికీ నేను సువార్త ప్రకటిస్తాను వారందరినీ ఆ నిత్యరాజ్యంలో ప్రభుత్వ పాటు చూడాలా అల్లెయ దేవునికి మహిమ కలిగిన గాక ఆ స్త్రీ ఆ స్త్రీ యొక్క ఆశ నిరీక్షణ ఎంత గొప్పది కదా ఆ నిరీక్షణ నువ్వు నేను ఎటువంటి నిరీక్షణ కలిగి ఎటువంటి ఆశ కలిగి దేవుని కొరకాయ దేవుని యొక్క రాజ్యం కొరకాయ కదా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం చెప్పామా ఎప్పుడన్నా ఒక విషయం జ్ఞాపకం చేస్తా నేను నాకు దేవుడి ఇచ్చిన తలంపు ఏంటంటే నేను ఒక రెండు మూడు సార్లు ఎవరితోనైనా మాట్లాడితే వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా ఉండాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు కృప చూపుతా వస్తున్నాడు అయితే ఒకవేళ అంటే దేవుడు నాకు చూపించింది ఏంటంటే ఒకవేళ మనం కలిసి ఉంటున్నాం అయ్యో మన చుట్టుపక్కల వాళ్ళతో కలిసే ఉంటాము వాళ్ళకు వాక్యం చెప్పటానికి భయపడతా ఉంటాం నుమో ఒకవేళ వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు హిందూస్ కదా వాళ్ళు ముస్లింస్ కదా వాళ్ళ గురించి మనకు తెలుసు కదా మనం ఎందుకు చెప్పాలా మనం ఏ చెప్తూ ఏమనుకుంటారో వాళ్ళు మనతో మాట్లాడతారు ఇట్లాంటి ఆలోచనలు మనకు సాతానుడు తీసుకొని వచ్చి మనల్ని దేవుని పని చేయకుండా వాడు ఆపేవాడిగా ఉంటా ఉన్నాడు కానీ ఒకరోజు నువ్వు పరలోకంలోకి వెళ్తే ఈ లోకాన్ని వాళ్ళు కూడా విడవాలా విడిచిన తర్వాత వాళ్ళు నరకంలో ఉంటే వాళ్ళు అడుగుతారో తెలుసా ఏంటక్క ఏంటన్నా నువ్వు ఇన్ని రోజులు మా ఇంటి పక్కనే ఉన్నావు కదా మనం అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాం కదా మనం వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాం కదా మార్కెట్కి వెళ్ళి నాకు ఎందుకు ఈ రక్షణ గురించి ఒక్కరోజు కూడా చెప్పలేదు మీరు అని ఆ మాట అంటే మనం తలెత్తుకోగలమా తర్వాత మనకు తెలిసిన బంధువులు మన రక్త సంబంధికులు ఎవరైనా నరకానికి పోతే వారికి నువ్వు వాక్యం ప్రకటించకుండా ఉంటే ఆ రక్త అని నీ మీద నా మీద ఉండేదిగా ఉంది ఆ రక్తాపరాధము నీ మీద నా మీద ఉండేదిగా ఉంది క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితము ఈ మాట నాకు భలే భలే ఆ మాట వింటే క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితము ఎందుకంటే సౌభాగ్య జీవితము ఎంత చక్కని పాట రాశాడు వ్రతను క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం దేవుని పిల్లలకు ఆనందం ఏంటి ఇది ఎక్కడుంది ఆనందము దేవుని యొక్క రాజ్యస్వార్త ప్రకటించట్లో ఆనందం ఉంది దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుట్లు ఆయన నీతిని వెతుకుట్లో ఆనందం ఉంది ఒకవేళ అందుకే మాట దేవ మొదట నా నా నీతిని వెతుడి తర్వాత ఇవన్నీ దొరికినా మనకు అన్ని కూడా దేవుడు ఇస్తానంటున్నారు మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతకాల అనేకులు ఆయన రాజ్యానికి ఆయన నీతికి ఆయన ఆయన రాజ్యానికి నడిపించాల వారసులుగా చేయాల అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎటువంటి లోటు లేకుండా చేసేవాడుగా ఉంటాడు ఒకవేళ మన జీవితాల్లో ఏదన్నా లోటు ఉందంటే మనం ఆయన పని చేస్తలేమో ఆయన పని చేస్తలేమో అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదు అందుకే దేవుడు మనల్ని గొప్ప చేయట్లేదు అందుకే మనల్ని దేవుడు హెచ్చించట్లేదు ఆయన హెచ్చిస్తే కదా ఆయన మనల్ని హెచ్చించేది ఆయన్నేమో మనం ఆయన కోసం మాట్లాడటానికి ఆయన గురించి చెప్పడానికి మనమేమో సిగ్గుపడతా ఉంటాము అనేక సార్లు అనేక సార్లు ఆలోచనలు చేస్తూ ఉంటాము ఆయనేమో మనల్ని అలాగే హెచ్చిస్తూ ఉండాలా ఆయనేమో మనల్ని అలాగే ఆశీర్వదిస్తూ ఉండాలా స్వార్థం కదా స్వార్థపూరితమైన విశ్వాసం కదా అటువంటి స్వార్థపూరితమైన విశ్వాసులుగా ఉండకూడదు ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాల ధైర్యంగా నిలబడాలి ఈ లోకంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే రాజు నన్ను చంపినా సరే నేను రాజు దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి చిటుక వాటి డెసిషన్ ఇట్ వాజ్ ఎంత అద్భుతమైన నిర్ణయం ఒకవేళ చంపితే సిద్ధమై నేను షడ్రక్ అభ్యర్థులు ఒకవేళ ఈ వేసి మా దేవుడు రక్షించ సమర్థుడు రక్షింపకపోయినా సరే మేము ఈ ప్రతిమకు ముఖము దాని సింహాల భూమిలో వేసినా సరే నేను దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేను ముమ్మారు ప్రార్థన చేయకుండా నేను ఉండలేను సాయంకాల సమయంలో ప్రేమాని సహోదరు ఆ సహోదరి దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు ఇంకా ఎంతమందికి నువ్వు వాకింగ్ చెప్పడం లేకుండా ఉన్నా నీతో పాటు తిరిగే వాళ్ళకు అడుగు ప్రభుత్వ ప్రభు అని ఈ ఇంకా పలానా సహోదరికి వాకింగ్ చెప్పాలా నేను ఎలాగ చెప్పాలా ఏం చెప్పాలా ప్రభుని అడగాల ప్రభు తప్పకుండా అవకాశం ఇస్తారు ప్రభు తప్పకుండా అవకాశం ఇస్తారు రీసెంట్ గా ఒక నేను చెప్పినట్లుగా ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక టూ త్రీ టైమ్స్ రెండు మూడు సార్లు నేను ఎవరినైనా కలిస్తే వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కూర్చి చూపుతా వస్తున్నాడు ఏదో ఒక అవకాశం ఇస్తాడు దేవుడు ఇచ్చేసేసి ఆ పరిశుద్ధాత్మ సహాయం నాకు నడిపిస్తా రీసెంట్ గా నేను ఒక మూడు రోజులు నాలుగు రోజులు మా ఆఫీస్ లో పనిచేసే ఒక అతనితోనే ట్రావెల్ చేస్తాను బస్సులో ఫస్ట్ సీట్ కూర్చుంటాను కూర్చున్న తర్వాత నేను ఎరగడ్లక్కిన తర్వాత ఆ బ్రదర్ వచ్చేసి ఇంకొక అతను వచ్చి కూకట్పల్లి దాటిన తర్వాత ఒక స్టాప్ ఎక్కుతాడు వివేకానంద నగర్ కాలనీ దగ్గర అంటే సరే మూడు రోజులు నాతో పాటు కూర్చున్నాడు అనేక విషయాలు మాట్లాడుకుంటా ఉన్నా జనరల్ గా ఆఫీస్ లో కలవడం ఇద్దరం మాపకే మా ఇక్కడ మా కానీ వేరు వేరు డిపార్ట్మెంట్లు మేము ఇద్దరం కలుసుకోము కానీ ఇక్కడ మూడు రోజులు నాతో పాటే కలిసి కూర్చున్నాడు నేను అనేక విషయాలు మాట్లాడినా మాట్లాడిన తర్వాత ఫోర్త్ డే నాలుగో రోజు దేవు నా జ్ఞాపకం ఏంటి నువ్వు ఇతను ఎన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నావు కానీ నా గురించి నువ్వు ఎందుకు చెప్పలేవు అయ్యో నాట్ షేరింగ్ గాసుకులు తిమ్ అంటే అవును ప్రఫ ఎందుకు నేను చూడడానికి చేస్తున్నాను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను కానీ నీ గురించి మాట్లాడలేదు కానీ ఒక అవకాశం మీ ప్రఫ గివ్ మీ వన్ ఛాన్స్ జస్ట్ ఐ ప్రేర్లు అయితే ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకా దాని గురించి ఆలోచన చేయలేదు ప్రార్థన చేసుకున్నాను జస్ట్ మనసులోనే ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుని ఇంకా ఆ విషయం గురించి మర్చిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ బస్ ఎక్కగానే ప్రే ఫర్ ప్రార్థన చేస్తా ఒక సిస్టర్ కొన్ని ప్రార్థనా అంశాలు పంపించారు మాకు సిస్టర్ పంపిస్తే ఆ విషయాల గురించి మా ప్రేయర్ లో చేయడానికి టైం కుదరలేదు సరే అని చెప్పేసి బస్ ప్రార్థన చేశాను రెండు విషయాల గురించి చేస్తూ చేస్తూ ప్రభావి దిన ఎవరికైనా వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇస్తావా అని అడిగాను అడిగిన తర్వాత ద స్పిరిట్ వాజ్ రిమైండింగ్ మీ ఇదిగో తనకి వాక్యం ఏం చెప్పాలన్నావు కదా తన గురించి ప్రేయర్ చేయాలి సరే అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకొని అట్లా కళ్ళు తెరిసిన స్టాప్ వచ్చింది స్టాప్ వచ్చిన వచ్చి నా పక్కనే కూర్చుంటారు వచ్చినారు కూర్చున్న తర్వాత ఏం సార్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా బాగున్నాను సార్ ఓకే సార్ కూర్చున్నారు కూర్చున్న తర్వాత సరే నేను కళ్ళు మూసుకుని అట్లానే కళ్ళు మూసుకుని ఉన్నాను ద స్పిరిట్ వాజ్ రిమైండింగ్ మీ నువ్వు ఈ హాస్పిటల్ మీద ఛాన్స్ నా నువ్వు నన్ను ఒక అవకాశం అడిగావు కదా ఇస్ ద ఛాన్స్ ఇట్లా ఇట్ వీస్పీక్ టు హిమ్ నువ్వు మాట్లాడుతాతో మాట్లాడు హాస్పిటల్ పంచుకు షేరింగ్ సువార్త ప్రకటించి నా గురించి రెండు మాటలు చెప్పుకొని ఆత్మ నాకు జ్ఞాపకం చేస్తా ఉంది జ్ఞాపకం చేస్తూ ఉంటే ప్రభావ నేను ఏం మాట్లాడాలి తను చూస్తే ఇస్ ద బ్రాహ్మీణ్ బ్రాహ్మీణ్స్ తో వాక్యం పంచుకోవటం అంటే అంత ఆషామాషి కాదు తనేమో బ్రాహ్మీణ్ ఏం పంచుకోవాలి ప్రభావ అంటే దేవుడు చెప్తుండ్రు కుమారుని గురించి చెప్పుకోండి కుమారుని గురించి కుమారుడి గురించి కుమారుడు గురించి నేనేం చెప్పాలి ప్రభావ యూ ఆ తనకు ఒక కూతురు ఉంది కదా నీకు కూడా ముగ్గురు కూతురులు ఉన్నారు కదా కూతురుల గురించి నీకు తెలియదా అని చెప్పేసి చెప్పండి అంటే ఒక మాట నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన ప్రభు ఏంటంటే హిందూ పురాణాల ప్రకారము కుమారుడు జన్మించకపోతే కుమారుడు జన్మించకపోతే అంటే చనిపోయినప్పుడు వాడు చిత్తి పెట్టకపోతే కొడుకు చితి పెట్టకపోతే పున్నాక నరకం నుంచి అంటే నరకం నుంచి తప్పించేవాడు ఎవడో లేడని ఒక మాట చెప్తాను ఆ మాటని ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చేసిన తర్వాత నేను సరే ప్రభా నా నోరు తెరిచి మాట్లాడుతున్నాను నేను ఎక్కడైనా ఈ ప్రార్థన చేసుకుంటాంటాను నేను నోరు బాగుగా తిరుమల నేను దాన్ని నింపతి వాగ్దానం ఉంది కదా ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తూ చేసి సరే ప్రభావ నేను నేను మాట్లాడతాను బట్ నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలా ఈ విషయంలో సహాయం చేయండి న్యూ జస్ట్ ఓపెన్ అయ్యింది న్యూ నోట్ తెరువన్ సరే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత సార్ మీకు ఒక పాప ఉంది కదా అంటే అవును అవును సార్ పాప ఉంది ఏం చదువుతుంది సార్ అంటే సిక్స్ సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఓ మా పది పాపతో పాటే నుండి మీ పాప కూడా అవును అవునండి అని చెప్పి మాట్లాడిన తర్వాత సార్ మనకి హిందూ పురాణాల ప్రకారము కుమారుడు లేకపోతే నరకాన్ని నరకం నుంచి తప్పించే వాళ్ళు లేరు అంటారు కదా సార్ నిజమా సార్ అమ్మా అవునండి అదైతే ఉంది అని మరి ఒకవేళ మరి మనకి కుమార్తె కుమారులు లేరు కదా మీకు కుమార్తె ఉంది నాకు ముగ్గురు కుమార్తెలే ఉన్నారు మరి మనం ఎలాగా తప్పించ మనం తప్పించే ఎవరు సార్ ఈ నరకం నుంచి అంటే సార్ దాంట్లో ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి అచ్చా ఓకే మనకంటే కుటుంబాల్లోనే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఈవెంట్ ఎవడైనా ఒక అనాథ వ్యక్తి ఎవరైనా చనిపోతే వాళ్ళని తీసుకెళ్లి మెషిన్ లో పెట్టేస్తున్నారు ఈవేళ అందరు కరోనాలో చనిపోయిన వాళ్ళు తీసుకెళ్లి మెషిన్ లో గాల్చేశారు వాడికి చితి పెట్టింది లేదు ఏం చేసింది లేదంటే దానికి ముందు కొన్ని రిచువల్స్ ఉంటాయండి రిచువల్స్ చేస్తారు ఓకే కానీ ఇవేమీ లేనోడు అనాథ చనిపోతే వాడు స్వర్గానికి పోకూడదా వాడు నరకానికే పోవాలా సార్ ఇట్లా చెప్తుందా ధర్మము అని చెప్పి చెప్పాడు అడిగితే ఆ లేదు సార్ లేదు సార్ ఏదో చూడాలి సార్ నాకు కూడా పెద్దగా ఐడియా లేదండి దెన్ గా దేవుడు నా కృప్ చూపుతూ సార్ కుమారుడు అంటే ఆ కుమారుడు కాదు సార్ కీర్తనలకు అందరం రెండో అధ్యయనంలో ఒక మాట ఉంది కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎట్లా ఆయన త్వరగా కోపించను అని ఈ కుమారుడు ఎవరంటే సార్ యేసు ప్రభు గారు పుట్టక ముందు రెండు వేల ఏడు సంవత్సరాల క్రితం ఏషియా అనే ఒక భక్తుడు ఆయన గురించి ఒక ప్రవచనం చెప్పాడు ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడను రాజ్యభారం ఆయన మీద ఉండును ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి సార్ అని చెప్పేసి తొమ్మిదవ అధ్యాయ శేఖరంధం ఆరో వచ్చనం నుంచి ఆ మాటలు చదివి తను వినిపించి సార్ ఈ కుమారుడు ఈ కుమారుని ముద్దు పెట్టుకోవాలి సార్ ఈయన సార్ నరకం నుంచి తప్పించడానికి వచ్చింది దేవుడు ఈయన నిజమైన దేవుడు సార్ రెండు వేల సంవత్సరం ఆఫ్టర్ క్రైస్ట్ అంటే యేసు ప్రభు ఈలో కనిపించిన క్రీస్తు శాఖంలో మనమున్నాం ఆయన వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన అంతకు ముందు ఉన్న ఈ తర్వాత పుట్టే వాళ్ళందరి కోసం ఆయన ఒక్కసారే రక్తంలో ఆయన రక్తాన్ని రక్తాన్ని కార్చి అందరి ఆయన పాప పాప శిక్షణ అనుభవిస్తా వచ్చినాడు నేను చనిపోయి సమాధి చేపడి మూడో దినాన్ని తిరిగి లేచినాడు అదొకటే ఖాళీ సమాధి ఆయన ఎందుకు శ్వాసం ఉంచితే చనిపోయిన తిరిగి మనం లేస్తాము అప్పుడు ఆయన ఆయన ఎందుకు పాప క్షమాపణను కోరుతుంటే ప్రభావ నేను పాపని నా పాపని క్షమించు అని ఒక చిన్న ప్రార్థన చేస్తే సూక్ష్మంలో మోక్షం ఇస్తారని చెప్పేసి అంటే మేము సువార్త ప్రకటిస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఉన్న కాస్త దేవుడి ఇచ్చిన పరిజ్ఞానాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పి ఆయనకి సువార్థ ప్రకటించడానికి దేవుడు కృప చెప్తా సహోదరుడు ఆ సహోదరి నేను ఎప్పుడు ఈ విషయాల గురించి ఎవరితో కూడా మాట్లాడలేదు ఎక్కడ కూడా వాక్యంలో కూడా పంచుకోలేదు కానీ దేవుడు నేను ఎక్కడో విన్న వాక్యాన్ని నా జ్ఞాపకం చేసి ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడానికి దేవుడు చూస్తూ ఇట్లాంటివి నా జీవితంలో జరిగినాయి చాలా చెప్పగలను దేవుని యొక్క అంటే ఆయన పని చేయాల్సిన బాధ్యత నాకు ఆ సిస్టర్ చెప్పిన మాట పంచుకుంటే వచ్చినాను కదా నాతో మాట్లాడే వాళ్ళందరూ అంటే మనం ఎవరితోనైతే మాట్లాడుతున్నామో ఎవరితోనైతే కలిసి తిరుగుతా ఉన్నామో వాళ్ళెవ్వరూ కూడా ఇదిగో నాకు తను ఈ మాటలు చెప్పలేదు చెప్పవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది అందుకే దేవుడు నా ప్రదేశంలో ఉంచినాడు అందుకే దేవుడు ఆ ప్రదేశంలో నీ కుటుంబంలో ఎవరు నశించిపోకుండా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది నీ యొక్క బంధుమిత్రులు రక్త సంబంధికులు ఎవరు నశించిపోకుండా నీ స్నేహితులు ఎవరు నశించిపోకుండా నీ స్నేహితుల దగ్గరికి నువ్వు వెళ్ళినంతగా వేరే వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోవచ్చు నిన్నెందుకు అక్కడ ఉంచినాడంటే ఆ బండలను ఆ యొక్క ప్రాకారాలను దిట్టపరచడానికి వారి జీవితాలను సరిచేయడానికి దేవుడు నిన్ను అక్కడ ఉంచినాడు నేను కొంతమంది జీవితాలను సరిచేయటానికి నన్ను ఒక స్థానంలో ఉంచినాడు ఈ రీతిగా ఒక్కొక్కరిని స్థానంలో ఉంచి ఆయన మహిం కొరకే జీవించాలని ప్రభువు కోరత ఉంటున్నాడు ప్రిమైన సహోదరుడు సహోదరుడు ఈ వాక్యాన్ని ముగించే ముందు ఈ వాక్యాన్ని ముగించే ముందు ఒక ఎంతమందికి నువ్వు వాక్యం చెప్తా ఎంతమందికి నువ్వు సువార్త ప్రకటిస్తా వచ్చినా ఎవరికైనా ప్రకటిస్తా ఒకవేళ ఇవండి నేను చాలా మందికి చెప్పినాను ఎవరు వాళ్ళు నమ్మట్లేదంటే నువ్వు చెప్పే మాటల్లో నీకు నమ్మకం లేకుండా చెప్తుండొచ్చు లేదు నువ్వు కరెక్ట్ గా చెప్పిన తర్వాత కూడా కొంతమంది జీవితాల్లో కార్యం జరిగిపోవచ్చు దానికి ఏంటంటే నువ్వు ప్రార్థనా భారం కలిగి ఉండాలి పట్ల వారి పట్ల భారం కలిగి ఉండాలి ఎవరి కోసమన్నా ఒక్క ఆత్మ కోసమన్నా రోధించి దుఃఖించుకో దుఃఖించి ప్రార్థన చేసావా కన్నీటి ప్రార్థన చేశావా మనల్ని పరీక్షించుకుందాం యేసు క్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి చేత ఆయన కన్నీళ్లతోనూ రోదనముతోనూ తను ఆ నుండి తప్పించగలవానికి యాచనలను విజ్ఞాపనలు చేయటం అవసరమైతే ఆ దేవాతి దేవుడికి ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడికి కేవలం తన మాట సమస్తమును సూచించిన దేవాతి దేవునికే కన్నీటి అవసరమైతే పాపులము దౌర్భాగ్యము ఎందుకు పనికిరాని ఉపయోగం లేని మీకు నాకు ఎంత ప్రార్థన అవసరం అండి ఈ లోకంలో ఎంత ప్రార్థన అవసరం చెప్పండి అది కూడా ఇంకా అంత్య దినాలలో ఉన్నాం శత్రువు ఎవరిని మృంగుదనని అటు ఇటు తిరుగులాడే దినాలలో మనం ఉన్నాం తొంభై శాతం నరకానికి పాత్ర నరకానికి సిద్ధంగా ఉన్న ఈ జనాభాలో మిగిలిన రెండు శాతం కోసం శత్రువు ఎవరిని మృంగుదామా ఎవరిని మృంగుదామా తిరుగులాడుతా ఉంటే తొంభై శాతం నశించి నరకానికి పోతా ఉంటే నువ్వు నేను ఆయన పని చేయకుండా సీరియల్ చూస్తాం లేదంటే షార్ట్స్ చూస్తాం వాట్సాప్ లో గ్రూప్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో అంత సమయాన్ని చేసుకుంటూ ఉన్నాం మనం మన సహోదరుడ సహోదరి దేవుని దేవుడి ఇచ్చిన భారం కొలది ఈ మాటలు పంచుకుంటున్నాను దయచేసి ఒక కొన్ని మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రభు నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటిది ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగిన వాడిగా ఉన్నాడు దేవుడు ప్రభా నేనేం చేయాలని ఇంతవరకు నేను చేయకపోతే ఏం పని చేయకపోతే ప్రభా ఇంతవరకు నేనేం పని చేయలేదు నేనేం పని చేయాలని కోసం ఎవరికి నీ మాటలు చెప్పాలా ఎవరైనా మన పక్కన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనారోగ్యంగా ఉంటే వాళ్ళ దగ్గరికి ఒక ఒక యాపిల్ పండ్లు రెండు అటు తీసుకెళ్లి ఇచ్చేసేసి అమ్మ నీ కోసం ప్రార్థన చేస్తాను దేవుడు నిన్ను బాగు చేస్తాడు ఏసుప్రభు స్వస్థపరుస్తాడు అని చెప్పి ఎప్పుడన్నా ఒక మాట చెప్పి వారి కోసం ప్రార్థన చేసావా మళ్ళా రెండు రోజులాగా అమ్మని ఆరోగ్యం ఎలాగ ఉంది నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఎలా దేవుడు నిన్ను బాగు చేశాడా అని ఒక కన్సర్న్ చూపిస్తే వారి జీవితాల్లో కార్యము దేవుడు చేస్తాడు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా అనేకులను ప్రభు వద్దకు నడిపించాలని దేవుడు కోరుతా ని ఇంకా మనం పాపంలోనే ఉంటే ఇంకా మనము ఆ పాప సంబంధమైన శాపాన్ని వదిలించుకోకపోతే దేవుడు మనల్ని వాడుకోరు ఆ కడగబడిన పాత్రలమే ఉండాలి ఆ కడగబడిన పాత్రలే కదా అండం వండుకోవటానికి కానీ కూర చేసుకోవటానికి కానీ వాడుకునేది వంట చేయటానికి ఎవరన్నా పాడైపోయిన పాత్రలను వాడతారా ఎవ్వరూ వాడు ఇదే అనుకూల సమయం ప్రభు పాతల దగ్గరికి వస్తాం ప్రభు నన్ను కడుగుము అయా నా పాప పరిస్థితి నుంచి నన్ను తప్పించిన నేను నీ పని చేయటానికి అర్హమైన పాత్రగా నన్ను చేయి అని ప్రభు రక్తం చేతి మనల్ని మనం కడుక్కొని మన జీతాలు ఒకసారి దేవుని యొక్క వాకి వెలుగులో పరీక్షించుకొని అనాడే రీతిగా అయితే వీధులందరూ సంహరించబడకుండా అమృదై ఐస్తేరు ఉంటా నీవు నేను కూడా ఈరోజు నీ రక్త సంబంధికులు నీ కుటుంబ సభ్యులు నీ బంధుమిత్రులు నీ స్నేహితులు నీ ఇరుగు పొరుగు వారు నశించిపోకుండా నిన్ను దేవుడు ముర్దేకాయలాగా ఒక ఇస్తేరులాగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాలు ప్రభుకు మహిమ మహిమకరంగాను ఉండున్నట్లు ప్రభు మనకి కృపానుగ్రహించిన దాకా దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా థ్యాంక్ యూ సిస్టర్ తండ్రి జీవాధిపతి గణమాన గొప్పదేవరిశుద్ధమైన ప్రశస్తమైన ఉన్నతమైన అన్ని నామోముల కంటే హెచ్చింపదగిన నామోముని బట్టి నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ హెచ్చిస్తూ ఉంటున్నా మీరంతైనా నమ్మదగిన దేవుడు ఇది నశించిపోకుండా అయా ఇదిగో నేను నిత్య నరకానికి పోకుండా ఉండాలని ఇదిగో నా తల్లి గర్భంలో నేను రూపింపబడకమనిపోయి నన్ను ప్రేమించిన దేవుడిగా ఉన్నావు అయ్యా నువ్వు మమ్మల్ని ప్రేమించిన దేవుడిగా ఉన్నావు దాని కొరకై రెండు వేల సంవత్సరాల లోకానికి వచ్చి ఏ తండ్రి ఇదిగో పాప శరీరాకారంలో ఈ లోకంలో జీవించినా అనేక మహాత్ కార్యములు చేసి అయ్యా ఇదిగో నాయనా తండ్రి చివరిగా నా కొరకే మా కొరకే నాయన తండ్రి ఇదిగో మా పాపముల నిమిత్తం మేము పొందవలసిన శిక్ష మరణము ఇదిగో ఆ మరణమును మీరు పొందటానికి ఇష్టపడుతూ వచ్చిన దేవుడుగా ఉన్నాం అందుని బట్టి మిమ్మల్ని స్థితిస్తూ ఆరాధిస్తూ ఈ రెండు వేల ఇరవై సంవత్సరాల తండ్రి ఇదిగో ఈ సత్యవాక్యాన్ని నా హృదయం నాకు నైనా తండ్రి అనుగ్రహించి నైనా ఇదిగో నీ వాక్యాన్ని అంగీకరించే హృదయాన్ని నాకు మాకు అనుగ్రహించిన అయ్యా ఇదిగో నీ సొత్తుగా స్వకీయ సాంపాద్యంగా దీవు జీవం కలిగిన దేవుని సంఘములో అంగములుగా మమ్మల్ని చేసిన నీ ప్రేమక మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా అయ్యా ఇదిగో ఆయన పాపం నుండి దూరమైన మానవుడిని ఆయన ఇదిగో దేవునితో నేన మరి దేవుని యొక్క నిత్య రాజ్యంలో వారసునిగా చేయడానికి మీరు చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన శిలువ కార్యం బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఇదిగో ఈ లోకంలో నైనా తండ్రి ఆనాడు మురద ఏస్తేరులు తఫనైనా యూదులందరూ నశించకుండా నైనా తండ్రి ఇదిగో నైనా మరి శత్రువుకు యూదులకు మధ్యలో నైనా తండ్రి ఇదిగో ఒక ఆ పంట సందుల్లో అయినా వారి ప్రాణాలను సహితము లెక్క చేయకుండా ఇదిగో నీ ప్రజలను కాపాడుతూ వచ్చిన విధానమును మా జ్ఞాపకం చేస్తూ మీకు కొందనాలు స్తోత్రాలు చరిస్తూ ఉంటున్నాం దినాలలో మీరు అక్కడ సమీపమైన దినాలలో ప్రఫా ఐదుగో తండ్రి మా బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు మా నిలువైన మా చుట్టుపక్కల ఉన్నవారు అయ్యా మా ఇరుగు పొరుగు కూడా నశించకూడదని మీరు మమ్మల్ని ఆయా ప్రాంతాల్లో మీ బిడ్డలుగా ఉంచినారు నీకు సాక్షులుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నారు కానీ ఆయన తండ్రి మీ చిత్తాన్ని చేయకుండా అనేక మా జీవితాల్లో ఉన్న పాపము మాకు అడ్డుగా ఉంటా వచ్చింది అమ్మల్ని కనికరించుము అమ్మల్ని కృప చూపించుము తండ్రి అయా ఇదిగో రక్తము చేత మమ్మల్ని కడుగుము దేవ ఈ రక్తము ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధులుగా చేయనని మా బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ రక్త ప్రోక్షణ నన్ను మమ్మల్ని తెచ్చుకుంటారు కడిగిము పరిశుద్ధపరుచుకుంటుంది ఏ ఇదిగో నీ పని ఇదిగో నీ తోటలో పని చేయటకు మాకు నేర్పించమయ్యా అనేకులకు నీ రక్షణ సువార్తను ప్రకటించటకు అయా ఇదిగో అనేకులను నీ ప్రేమను ప్రకటించటకు మాకు నేర్పించమయ్యా ఇదిగో నీ పరిచర్య చేస్తూ నీ నామాన్ని ప్రకటిస్తున్న బిడ్డలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ఎవరైతే చేయకుండా ఇంకా నేను తండ్రి అయా ప్రొఫాన్ అయిన మరి తండ్రి మీ నామానికి మహిమ తీసుకురాలేని స్థితిలో ఉంటున్నారు బిడల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని బలపరచము అయా మీ కృప్ చూపించము తండ్రి అయా మీ సహాయం ఇచ్చిన తండ్రి విశ్వాసములో బలపరచము మీ పరిశుద్ధాత్మ చేత బిడ్డలను నింపి ఆయన అన్నాడు స్టెఫను విశ్వాసముతో పరిశుద్ధం తండ్రి పరిశుద్ధాత్మతో నిండుకుని వాడైనా నామాన్ని ప్రకటిస్తా వచ్చినాడు ఆయన అటు కృపాంత్య దినాల్లో నాకు మాకు తండ్రి అయా మీ కృపి చూపించమని దేవాయిదుగో మా ప్రియులందరిని బట్టి మీ కొందనాలు స్తో చెల్లిస్తూ ఉంటున్నాం ఆయా పరిస్థితులు కూడా నేను అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని బలపడుతుండ్రి అయా ఇదిగో మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతని నీ వాక్యం చదివిస్తుంటున్నాడు కదా అయా ఇదిగో నేను ఆ బిడ్డల్ని స్వస్థపరచుమ్మా అనారోగ్యంగా వెళుతున్న ప్రతి బిడ్డను కూడా మొట్టి బాగు చేయను తండ్రి అయా మీ కృపి చూపించుము ఎవరైతే ఆర్థిక ఔషధాలు వెళ్తున్నారో బిడల్ని నాపుకొని చేసుకుని ప్రతి ఒక్క అవసరత తీర్చి మినమని మహింపరుచుకున్నామని అయ్యా ఏ రీతిగా నేను మన తండ్రి మేము ప్రాంతాల్లో అనేకులను మీ రక్షణ మార్గంలోనికి నడిపించడానికి నన్ను మమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రమ్మకమైన సాక్షులుగా అయ్యా ఇదిగో ఐదు తలాంతులు ఇవ్వబడిన పది తలాంతులు చేసినట్లుగా రెండు తలాంతులు చేసిన నాలుగు తలాంతులు చేసినట్లుగా అయ్యా తండ్రి ఇదిగో మీరు మాకు ఇచ్చిన మీ మహిం కొరకేవా అన్నట్లుగా అయా ఇదిగో మీ నామము అనేకలకు ప్రకటించినట్లుగా అనేక ఆత్మలను మేము తీసుకొని రావాలా ఇదిగో నైనా మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా పిలుస్తూ వచ్చినారు భూ రాజులు దాని మహిమను తీసుకొని వస్తారు అనే నీ మాటను బట్టి మేమెంత అనేకలను రక్షణ మార్గంలో నడిపించేవారు అందరి ఆత్మలను తీసుకొని మేనైతే రాజ్యంలో ప్రవేశించాలా ఇదిగో ఇదిగో అట్టి కృప నాకు మాకందరికీ దాయి చేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ అయ్యా ఇదిగో మీ కృపను కోరుకుంటూ అయినా ఇదిగో మీ వాక్యము నైనా తండ్రి ఇదిగో శత్రువు ఎత్తుపో ఎత్తుకొని పోకుండా ప్రఫ మంచి నీళ్లను పడిన విత్తనముల వల్లే ఇదిగో నైనా మన తండ్రి అరవదంతలు నూరంతల ఫలము కలుగు చేసి కృప్తి చూపించమని వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకుని వాక్యానుసారమైన జీవితాలు కట్టుకోవటానికి మీకు చూపించమని వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మాకు ఇచ్చిన సమయానికి స్తోత్రంలో చెల్లిస్తూ మా ప్రభును ప్రిరక్షకుడు అనేసరి అతిపరిశుద్ధమైన నామంలో స్తుంచి ప్రార్థించి అడుగు తండ్రి ఆమె amen thank you brother praise the lord ravi brother unnara ah sister praise the lord sir praise the lord brother klukthanga vigyapan prarthana chesi mere blessings tho moginchandi ah okay sir all right sir prarthana chestam parishuddha guru tanri krupa maidha jeevam gala deva jesus pravanni kento vandalanaina నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరిషుద్ధులైన దేవానికి స్థుతులు స్థౌతరం అయినా నా దేవ నా ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మమ్మల్ని హెచ్చరించిన అయినా ఆ రీతిగా ప్రభావ మా పిలుపు ఏందో మా ఏర్పాటు ఏందో మీరు మాకు జ్ఞాపకం చేసినారు ప్రభావ గొప్ప దేవానికి ఎంతో అన్నా ప్రభావ కృతజ్ఞత స్థుతులు అర్పించుకున్న ప్రతి ఒక్కరూ ప్రభా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభా మేం భారం కలిగి మీ సువార్త ప్రకటించాలా ప్రభా నైనా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మీరు ఉత్తరవాదిగా తీర్పుదిగా తీరుస్తున్నారు ప్రభావ నైనా మేము దేశమని పాడు చేయకున్నట్లు పెద్దలైన సందులు నిలబట్టకు తగిన వాడు ఎవడైనా ఒక్కరు వెతికినా కూడా కనిపిస్తలేనని మీరు వాక్యం ధర్మంలో హెచ్చరించినారు ప్రభా కాబట్టి నైనా మేమున్నాం ప్రభా నైనా ఆ వాక్యాన్ని మేము తీసుకుంటున్నాం ప్రభావ అయినా ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరి మేము శువార్త చెప్పాలా ప్రభావ మాకు ఎవరు కనిపించినా పొద్దున్నీ సాయంత్రం వరకు ఎంతో మందికైనా ఓ ప్రభా కనీసం ఒకటి రిద్దరు ముగ్గురి కన్నా మీ సువార్త ప్రకటించాల ప్రభావ నైనా అలాంటి కృప మీరు మాకు అనుగరించాలి ప్రభావ అందుకొరకే ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు సువార్త ప్రకటించడం మాకు జన్మ హక్కు మాకు ఇచ్చిన ధన్యత ప్రభావ ఆ గొప్ప ధన్యత ఈ లోకంలో ఎవ్వరికి లేదు ప్రభావ కేవలం మీ బిడలకే ఉంది కాబట్టి మీరు మాకు మాకు అందరికీ అనుగరించినారు మీకు ఎంతో వందాలి ప్రభా నైనా ఎంతో మంది ప్రభా సువార్త లేని ప్రాంతాల్లోనే సువార్త లేని కానీ ఒక్క గ్రామంలో ప్రభా ఎన్నో ప్రాంతాల్లో ప్రభావ సువార్త లేదు ప్రభావ సేవకులు ఉన్నారు ప్రభా ఓ తండ్రి తండ్రిలు అనేకులు ఉన్నారు కాని ఉపదేశకులు బోధకులు అనేక మంది మంది ఉన్నారు కాని తండ్రులు అనేకలు లేరని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభా బోధించే వాళ్ళు వెళ్లి సువార్త చేసేవాళ్ళు లేరు ప్రభా కాబట్టి మేము చేస్తాం ప్రభా అయినా మేము వెళ్ళాలా ప్రభా అనేక ప్రాంతాలకు వెళ్లాలా ఎన్నో గ్రామాల్లో ప్రభా ఆత్మలు ఘోషిస్తేనే ప్రభావ మీరు కళల ద్వారా దర్శనం మీరు మాట్లాడుతున్నారు నశించిపోతున్న ఆత్మలు ప్రవ్వా మమ్మల్ని చర్యల నుంచి విడిపించడని ఆత్మలు ఘోషిస్తాను ఈ ప్రవ్వా అయినా ప్రవ్వా నైనా అలాంటి వాళ్ళకు మేము సువార్త చెప్పాలా ప్రభావ మేము చెప్పిన వరకు చెప్తే ఏం లాభం అయినా చెప్పని వాళ్ళు ప్ర వాళ్ళు ఓ ప్రవ్వా చూడని వాళ్ళు ఎంతో మంది గ్రహించిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరికి మేమందరం శువార్థ ప్రకటించాలా ప్రభావ అలాంటి కృప అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించిన అయినా గొప్పదేవ మీరాక బహు సమీపం ఉంది ఏ క్షణమైనా జరగొచ్చు కాబట్టి నైనా అన్ని సూచనలు నెరవేరుతున్నాను లోకంలో కాబట్టి ప్రభ మేము గ్రహించాలా మేము కాలమెరిగి నిద్ర మెలుకుని వెళ్ళని తెలుసుకొని యుద్ధోపకరం మేము ధరించుకోవాలా ప్రభా ఓ ప్రభ మెలుగలిగి యుద్ధానికి మేము సిద్ధపడాలా ప్రభా దుష్ట శక్తులతో మీ విజయం పొందాలా నైనా మేము పోరాడేది ఆకాశమైన దురాత్మ సమూహంతో మేము పోరాడుతున్నాం ప్రభా కాబట్టి ఆ పోరాటం నేర్పించండి ప్రభావ ఆ యుద్ధంలో మేము ఉండాలా ప్రభా ప్రతి క్రైస్తుడు ఒక ప్రతి క్రైస్తుడు ఈ ఉన్నాడు ప్రభావ కాబట్టి మేము యుద్ధం పోరాడాలా ప్రభావ గాయాలైనా పర్లేదు ప్రభావ మేము ఓడిపోయినా పర్లేదు మళ్ళా తిరిగి మేము గెలవాలా ప్రభావ ఈ యుద్ధంలో ప్రభావ మాకు గాయాలున్నాయి కానీ ప్రభా యుద్ధం యహోవదే మమ్మల్ని గెలిపించే గొప్ప దేవుడు మీరున్నారు ప్రభా మీరు మాపక్షంగా ఉన్న మాకు విరోధి ఎవడు ప్రభావ నైనా అదే తీర్మానంతోనే ముందుకెళ్లాలా మీ కొరకు రోషం కలిగి పౌరుషం జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి దుష్ట శక్తుల నుంచి ఓ ప్రభాన తండ్రి అక్క ప్రభా మీ బిడలని ప్రభావ మేము విడిపించాలా ప్రభా శత్రు గవిని మేము స్వాధీన పచ్చుకోవాలా అలాంటి కృపాలాంటి అభిషేకం మీకు పరిశుధాత్మ అగ్ని అభిషేకం పత్తి ఒక్క బిడపైన మీరు కుమ్మరించమని ప్రార్థించి ఒక్కరు పరిశుధాత్మతో నింపబడాలా ఓ ప్రభావ మీ అగ్ని జ్వాలలుగా తయారు కావాలా ప్రభావ నైనా ఈ లోకంలో వెలుగు ఓ ప్రభా మేము ప్రకటించాలా మీ వెలుగుని ప్రభావ అనేకులు ప్రభావ ఆ చీకటిలో ఉన్న ప్రజలంతా వెలుగుని చూడాల ప్రభా నిజమైన వెలుగుంది అని అనేకులు గ్రహించాలా ఈ లోకమంతా అబద్ధమైన ప్రభావ ఈ లోకమంతా అబద్ధమైన వెలుగు కాబట్టి నిజమైన వెలుగు మీరు ప్రభా ఆ వెలుగును ధరించుకొని మేము వెలగాల చీకటి గల చోట్ల అప్పుడే అర్హుకులు ఆ చీకటిలో ఉన్న అందరు వెలుగులోకి వస్తారు ప్రభావ అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించినైనా నా దేవా ప్రభావ విజ్ఞాపనం ప్రార్థన చేస్తున్నాం ప్రతి అంశం మూడు నెలల నుంచి ప్రభావ ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం ప్రాభ ప్రతి ప్రార్థనకు మీరు మాకు జవాబిచ్చి మేము నమ్ముతున్నాం నా తండ్రి నా దేవానికి ఎంతో వర్ణాలి ప్రభావ ప్రతి బిడ్డలు ఎంతమంది మేము ప్రార్థన చేసినామా ఆ మీ పాదాల దగ్గర తీసుకొస్తాం మీ రక్తం కింద తీసుకొస్తున్నాం నేను ప్రతి బిడే మీరు స్వస్థ పచ్చండి బలపరచండి మీ మహిమార్దమై నిలబెట్టుకుని అయినా గొప్ప దైవానికి ఎంతో వందాలు చెల్లిసినాం కృప మే స్థుతుల స్వత్రమైనా ఎంతో మంది క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నారు ఆ పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని అయినా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా ప్రతి ఒక్కరు ఇంకా ఎంతో మంది రక్షణ పొందలేదు ప్రతి ఒక్క రక్షణ పొందాలా ప్రభావ దేశం రక్షణ పొందాలా మా దేశంలో ఉన్న రక్షణ పొందాలా ప్రభావ ఒక్క ఆత్మ కూడా నశించిపోద్దు నైనా నశించకపోతున్న ఆత్మల కొరకు మేము భారం కలిగి విజ్ఞాపన ప్రార్థన మేము చేయాలా ప్రవ్వా ప్రార్థన జీవితం లేకపోతే ప్రభావా ఏ రీతి కూడా ప్రభావ మేము నైనా సైతాన్ముడి మేము నిలబడలేం ప్రవ్వా దుష్టితో యుద్ధం చేయలేం ప్రభావా కాబట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండాలా ఓ ప్రభా మీ ఉన్నప్పుడు ఈ లోకంలో కన్నీలతోనే దుఃఖంతోనే ప్రభా మీరు విజ్ఞాపన చేసినారు ప్రభా నైనా అప్పుడే మీరు అంగీకరింపబడ్డారు నైనా ఈ మీరు పొందిన ఓ ప్రభా ఒక శ్రమలలో మీరు విధేయత నేర్చుకున్నారు ప్రభావా అనేకులకు రక్షణకు మీరు కారకుడైనారు ప్రభా నైనా ఆ రీతిగా ప్రభా ఆ గ్యసమైన ప్రార్థన అనుభవం మాకు అందరికీ మీరు అనుగ్రించమని ప్రార్థిష్టం ప్రతి ఒక్కరు ప్రభా మోకాల ప్రార్థన జీతం కలిగి ప్రభా ఓ ప్రభా ప్రతి విషయంలో ప్రతి సమయంలో విజ్ఞాపనం ప్రార్థన చేస్తూ నైనా మెలుకు గలిగి ఉండాలా ఈ చివరి కాలంలో ప్రభా అనేకులు ప్రభ నిద్రిస్తున్నారు ప్రభావ బుద్ధి గల కన్నికులు బుద్ధి లేని ఒక ఉపమాన మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు నైనా మా డ్యూటీని మేము చక్కపరుచుకోవాలా ప్రభా మా డ్యూటీలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలా ప్రభా నూనె ఉందో లేదా మేము పరీక్షించుకోవాలా పరిశీలించుకోవాలా ప్రభావ లేకపోతే దివిటి వెలగదు ప్రవ కాబట్టి పరిశుధాత్మ అభిషేకం లేకపోతే ఓ ప్రవ దివిటి వెలగదు కాబట్టి మీ అభిషేకం మీ ఆత్మ నడిపింపు మాకు ప్రతి ఒక్కరూ ప్రభా నూతనమైన ఆత్మతో నింపబడే ప్రభ విజృంభించినైనా ఈ చివరి దినాల్లో మీ పరిచయ చేయాల ప్రభా నిద్రించున్న వారి వెన్ను తట్టాల ప్రవా నైనా అనేకులు ప్రవా రక్షణకు రావాల ప్రభావ పడిపోయిన శివకులు ఉన్నారు ఎంతో మంది ప్రభావ ఒకప్పుడు వెలిగిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఎంతో ఉన్నారు ప్రభా కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభావ మళ్ళా తిరిగి ప్రవ వాళ్ళ స్థానంలో నిలబడి ప్రభావ మీ కొరికి రోషంగారికి జీవించాల ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ మీద దర్శించండి ప్రభావ ప్రతి హృదయ మీద నిద్రించిన వెన్ను తట్టండి ప్రవ నా తండ్రి నా దేవా నీకు ఎంతో వందాలి ప్రభావ ఆ దుష్టుడు వాడు ఓ ప్రభావాలని ఆ స్థితిలో నిలబెట్టిన ప్రభావ ఆ స్థితిలో ప్రోవాళ్ళు అదే స్థితిలోనే లోకంలో కలిసిపోయి జీవిస్తున్నారైనా తండ్రి ఒకసారి మా బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకున్న అయినా మీ కనికెరం వాళ్ళ ఓ దేవాతి దేవా నా రాత్రి కలసంలో ప్రతి హృదయాన్ని దర్శించను అయినా ఓ దేవా నా తండ్రి నీకు ఎంతో వందాల జ్ఞాపకం చేసుకున్నైనా తిరిగి మీ కొరకు రేవ లేవా నైనా ప్రతి ఉన్న ప్రతి ఒక్క ప్రతి చీకర శక్తులు ప్రతి అంధకార దురాత్మ సమూహాలను ఆ దుష్టాత్మలను ఏస్తు క్రీస్త గర్దిస్తాను ప్రతి ఒక్కరున్న బంధకాలు ఏస్తు క్రీస్తలపై తగిపోనుగాక హలలుయ్య ప్రతి ఒక్కరు ప్రభా మీకు వివేచన ఓ ప్రభావ మీకు జ్ఞానం ప్రతి ఒక్క బిడక మీరు నా దేవానికి ఎంతో వందాలి ప్రభావ మా దేశం కొరకు మేము ప్రాధిష్టం ఎంతో భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావా మా దేశంలోకి వెళ్ళి గొప్ప గొప్ప దైవజనం లేవాలా నశించిపోతున్న ఆత్మల కొరకు ఓ ప్రభావ భారం కలిగి సువార్త చేసే సేవకు మీరు లేపండి ప్రభు మా దేశంలో గొప్ప మిషనరీ దేశంగా తయారు కావాలా ప్రభు మా దేశంలో నుంచి అనేక సేవకులు లేవాలా అనేక దేశాలకు వెళ్లి సువార్త ప్రకటించాలా ఈ చివరి కాలంలో ప్రవ్వా నైనా ఈసయ మీరు ఆకడది బహు సమీపం ఉంది ప్రభావ నైనా పోత ఎంతో విస్తారం ఉంది కానీ నా తండ్రి సేవకు మీరు ప్రతి ప్రాంతంలో నుంచి ప్రభావ మీ బిడ్డలు మీరు లేపండి ప్రవ్వా తయారు కావాలా సంఘం ప్రతి సంఘం ప్రభావ శిష్యులు తయారు చేయాలా సంఘాన్ని హెచ్చరించాలా ఆ రీతిగా ప్రభావ సంఘ క్షేమ అభివృద్ధి కొరకు ప్రవ్వా ఓ దేవా మేము అనేక చోట్ల ఈ క సత్యాలు మేము ప్రకటించాలా ప్రవ్వా నైనా ఈ సయానికి ఎంతో వన్నాల ప్రభా కృపలో ప్రతి ఒక్క బిడ్డ మీరు ప్రతి సంఘాన్ని మీరు అభిషేకించి ప్రతి సంఘం ప్రభా సువార్త ప్రకటించాలా ఒకప్పుడు ప్రకటించింది ప్రభా ఈ రోజు ప్రభావ ప్రకటించలేని స్థితిలో ఉంది కాబట్టి నైనా అనేక చోట్ల వెళ్లి సువార్త ప్రకటిస్తే ఈ దేశం ఎప్పుడు రక్షణ పొందేది ప్రభావ ఒక్కడు పది వందలైతే ఈ దేశం ఎప్పుడో రక్షణ పొందేది కాబట్టి ప్రభా ఎందుకు ఆలస్యం అయిందంటే దుష్టుడు ఆ రీతిగా మోసగించిన ప్రోభ కాబట్టి నైనా వాళ్ళందరినీ మేలుకొల్పాలా ఓ ప్రభా అరణ్యములక కేక వాహాను ప్రభా కేకలు వేసుకుంటూ ప్రభా పర్లోక రాజ్యం సమీపించిందని ప్రభావ విజృంభించి ప్రభావ మీ స్వార్థ ప్రకటించిన ప్రభావ నైనా అర్ధరాత్రి వేళ కేక వినబడింది ప్రభా నైనా మేము కేకలు వేస్తూ అనేకులు మేము మేల్కొల్పాలా అనేక డ్యూటీలు చక్కపరుచుకోండి అని పెళ్లి కుమార్ని ఎదుర్కొనే రాని మేము కేకలు వేస్తూ అనేక సంఘాలను సిద్ధపరచాలా అనేకులు ప్రభావ మీ రక్షణ మీరు నడిపించాలా ప్రవాహం వల్లే ప్రభా ఒకనొక దినం మీ సన్నిధికి మేము తీసుకొని రావాలా అనేక ఆత్మలను ప్రభా నైనా పిడిపిడి విత్తనాలతో విత్తివాడు కన్నీటి ఓ ప్రభాతో విత్తివాడు ఓ ప్రభా సంతోషంతో పనలు మోసుకొని వస్తూ వాక్యం సెల్వేస్తుంది కాబట్టి మేము విత్తనాలు వెయ్యాలా ప్రభావ అనేక చోట్ల విత్తనాలు చల్లాలా ప్రభా పంటను తీసుకొని రావాలా ప్రభావ నైనా విత్తనం లేకుండా పంట రాదు ప్రభా కాబట్టి ఈ రోజు మనుషులు విత్తకుండానే పంట కావాలని ఆశిస్తున్నారు కానీ అది అసాధ్యం ప్రభు కానీ విత్తనం వేయాల అనేక చోట్ల ఎక్కడ ప్రవ విత్తనం లేదక్కడ భూములు ఉండేప్పుడు అక్కడమే భూములు దున్నాలా ప్రభు ఎన్నడ దున్నని బీడి భూమి దువ్వన దున్నాలి సదును చేయాల ప్రభు నైనా పత్తి మెట్టు సదును చేయబడాలా పతి లోయ పూడ్చబడాలా ప్రభు మీకొరకు మీ మార్గం సిద్ధపరచాలా ప్రభావా మిమ్మల్ని ప్రభా ఆహ్వానించాలా ప్రభావ ప్రతి హృదయంలోకి ఆ రీతిగా మిం మేము పనిచేయాల ప్రభావ ఈ లోకంలో అలాంటి పరిచయం కోసం మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారైనా తగిన మీకు నడిపింపు మాకు దే సిద్ధపాటు కూడా మేము కలిగి ఉండాలి ప్రభావ అయినా పత్తి విషయంలోనైనా మీరు మమ్మల్ని తరబి చేయండి పరిశుధాత్మ దేవ మా హృదయలో కూడా మమ్మల్ని తరబీజేయండి మీ ఆత్మ చేత నడిపించండి పత్తి వయసులో మీరు చేయమని ప్రార్థిస్తాం పరిశుధాత్మ నడిపింపు ప్రతి విడక మీరు అనుగ్రించినైనా తండ్రి వేసాయానికి ఎంతో వందలు ప్రభావ ఇంకా ఎన్నో ప్రభావ ఎంతో మంది ప్రభావ హాస్పిటల్స్ లో ప్రభావ అనారోగ్యాలతో రోగాలతో ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభావ రకరకాలమైన రోగాలతో క్యాన్సర్ తో ఎంతో భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ ప్రభావ మీ పాదం దగ్గర తీసుకొస్తున్నామైనా ప్రతి బిడ్డలు మీరు ముట్టని ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రభావ ప్రతి హాస్పిటల్స్ ఉన్న ప్రతి విధంగా రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి ఏస్తు క్రీస్తు నామని స్వస్థత కలుగును గాక హాలలు ప్రతి చీకటి దురాత్మ ప్రతి దంద దుష్టాత్మలను ప్రతి బంధకాలు ఏస్తు క్రీస్తునిప్పుడే తెగిపునుగాక హాలలుయ్య ప్రతి హాస్పిటల్స్ ప్రతి రోగులు ఏస్తు క్రీస్తును డిశ్చార్జ్ స్వస్థత పొంది వాళ్ళ గృహానికి చేరునుగాక ఏసు క్రీస్తు నామమున తండ్రి మీరే కార్యం జరిగించినైనా మీరు ఇచ్చిన అధికారం ప్రభు తండ్రి మీ మహిమార్దమే మేము వాడుతున్నాం పర్షదాత్మలా పత్తి హృదయాన్ని మీరు దర్శించి మీరు మాట్లాడండి స్వస్థతలు దయచేసి మీ మహిమార్దమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం గొప్ప దేవానికి ఎంతో వందాలేసయ్య నా తండ్రి ఎంతో మంది ప్రభు దొంగలు ఎచర్లు ప్రభ మంతరగాల ఓ ప్రభా ఎంతో మంది ప్రభు నైనా ప్రభావ బందిపోట్లు ఈ లోకంలో ఎంతో ఉన్నారు ప్రభావ రకరకమైన ఓ ప్రభావ తండ్రి ఒక తాగుడు వ్యసనంతో ప్రభావ ఎంతో ఉన్నారు ప్రభావ చెడు తలంపులు చెడు ఉన్నారు ప్రభావ నైనా దుష్టు వాడి వాడి హస్తాలలో వాళ్ళు బంధింపబడ్డారు ప్రభావ ఆ వీడలందరి గురించి మేము ప్రాధిష్టమైన వీడలందరూ ప్రభు ఓ దేవాలు మారుమనిస్ పొందాల అలాంటి వాళ్ళకు కూడా ప్రభావ మీ సువార్త ప్రకటించాలా ఓ దేవ ఏ ప్రభావ తన విచారణకు మంత్రగాళ్ళు ప్రతి ఒక్కరు ప్రభావ సువార్త పోవాల ప్రభావ నైనా వాళ్ళకి తెలియదు ప్రభావ వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్లరు ఎవరు చెప్పలేరు ప్రభావ కానీ ప్రభు వాళ్ళు కూడా ప్రభావ మీ స్వరూపంలో చేయబడ్డ కాబట్టి ప్రతి ఆత్మ మీదే ప్రభావ నేను సర్వశరీలకు దేవుడే ఉన్నానని మీరు అన్నారు ప్రభావ కాబట్టి ప్రభు ఈ సృష్టి మొత్తం మీది ప్రభావ మీస్తిక రంధ్రంలో స్వరూపంలో చేయబడ్డ బిడలింతా ఈ దుష్టుడు అధికారం లేదు ప్రభావాడు ఈ రోజు ప్రభు మనుషులు ఏళ్తున్నాడు ప్రభావ మీ బిడ్డను బానిసలుగా తీసుకోతున్నాడు కాబట్టి అందుకొరకు మీరు మమ్మల్ని ఏర్పినారు ప్రభావ అందు మీరు శత్రువుల అధికారం ఇచ్చినారని అయినా తండ్రి ఆ రీతిగా మీ బిడలైన మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి నీకు ఎంతో వన్ ప్రభా ఏ గొప్పతనం లేదు ప్రభావ మేము దేనికి పనికిరాని వాళ్ళం ప్రభావ అయినా కానీ మీరు మమ్మల్ని ప్రేమించినారని అయినా దాస్యము నుండి దత్త పుద్ధులుగా మీరు స్వీకరించినారు మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు అయినా మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగరించినారు కృపా వరాలు మాకు ఆత్మ ఫలాలు మాకు అనుగ్రించినారు ఓ ప్రభావ వాటి అన్నింటిని బట్టి నీకు మీ మహిమార్థమై సంఘ క్షేమ ప్రతి కొరకు మేము వాటిని వాడాలా ప్రతి తలాంత ప్రభావ నేను మహిమపరిచేలాగా నీ నామానికి ప్రసిద్ధి చేసేలాగుండాలా యేసు క్రీస్తనామాన్ని ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలి ప్రతి ప్రాంతంలో ప్రవా ఏసు క్రీస్తునామాన్ని ప్రసిద్ధి చేయాల ప్రభా నీ నామాన్ని ఘనపరచాల నీ నామాని మహమపరచాల ప్రభా సమస్త అన్యజనులందరూ విశ్వాసానికి విధేయులు కావాలా ప్రవా క్రియల చేతులు మహాత్కర్ల అద్భుతాల చేతును ప్రవా అనేకులు ఆ రీతికి ఆకర్షింపబడతారని వాక్యం చెప్తుంది ప్రభా కొనిలాసిన పత్రికలో ఆ రీతికి మమ్మల్ని అందరినీ నడిపించి మా అందరి సేవలో విశేషమైన కార్యం జరిగించి అనేకులు ప్రభ రక్షణ పొందాల ప్రతి ఒక్కరు ప్రభా వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోలేగన అలాంటి బలమైన వాక్ శక్తి నూతనమైన అభిషేకం ఎదురు ప్రభా ఒక రోజు ప్రవా ప్రసంగమిస్తే మూడు వేల మంది రక్షణ పొందిన ప్రభావ నైనా ఒక్క దినంలోనే ఎంతో మంది బాపేసం పొందినారు ప్రభావ అది అసె ఇంతవరకు సృష్టి ఎక్కడ జరగలేదు ప్రభావ కాబట్టి నైనా ఈ చివరి దినాల్లో ప్రభావ అలాంటి పరిచర్ చేయాలని మాకు ఆశ ఉంది ప్రభా అది అది ఎంతో కష్టకరమైన పరిచర్య ఎంతో త్యాగంతో కూడింది ప్రభా అయినా గాని ప్రవ్వా నైనా మేము చేయగలము అనే యొక్క నమ్మకంతో తీర్మానంతో ప్రభావ త్యాగం చేస్తూ ముందుకు పోవాలా ప్రభా నైనా త్యాగం చేసుకోకపోతే ఏది లోకంలో ఏది రాదు ప్రవ కాబట్టి నైనా మేము ఆ రీతిగా దానికి సిద్ధపడి ఉండాలా అలాంటి పరిచేరే వరకు ప్రావ సమస్తాన్ని మేము నైనా మేము నూతన పరచలాగన నైనా మీకు మహిమార్దేమో నడిపించినైనా గొప్ప దైవానికి ఎంతో వందాలు తండ్రి ఎస్ఐ సేవకుల గురించి మేము ప్రార్థిస్తాం ప్రతి సంఘం గురించి మేము ప్రార్థిస్తాం ప్రతి ఒక్క సంఘాన్ని మీరు ఉజ్జింపజేయండి ప్రతి సంఘాన్ని నూతనగా మీరు అభిషేకించండి సంఘం ఈ రోజు శిష్యులకు తయారు చేయకుండా ప్రభావ విశ్వాసాలు తయారు చేసింది ప్రవ వా కూర్చోబెడుతున్నారు ప్రభావాళ్ళు జీవిత కాలం కాబట్టి నైనా ఈ రోజు ఆ రీతిగా ఉండడానికి వెళ్లేదు ప్రభావ ప్రతి ఒక్క సంఘం శిష్యులను తయారు చేయాల ప్రతి ఒక్కరు ప్రభావ గొప్ప సోల్జర్స్ లాగా ఒక సైనికులాగా తయారయ్యే ప్రభావ యుద్ధానికి బయలుదేరాల ప్రభా అలాంటి సంఘాలు మీరు లేపనే ప్రభావ ప్రతి సంఘాన్ని మీరు ఒకప్పుడు ఒక వెలుగు వెలుగిన సంఘాలు ఈ రోజు ప్రభావ చెప్పబడిపోయిన ప్రాభ నైనా ఈ రోజు నిరుత్సాహ స్థితిలో ఉన్నాయి ప్రభావ భయంతోనే ప్రభావ ఏదిని ఏ శ్రమలను ఎదుర్కోలేని స్థితిలో ఉన్నాయి ప్రభావ ైనా ఏది వచ్చినా ఏ రోగం వచ్చినా ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కొలైన స్థితిలో ఈ రోజు సంఘాలు ప్రభావ సంఘాలను మీ జ్ఞాపకం చేసుకుని అయినా వాళ్ళందరూ మీ పాదా దగ్గర తీసుకొస్తున్నాం ఆయన కనికరించిన ప్రభావ ప్రతి సంఘాన్ని మీరు ఉజ్జింపజేసిన వాళ్ళ పిలుపుని మీరు జ్ఞాపకం చేయండి అయినా వాళ్ళ పిలుపుని మీరు జ్ఞాపకం చేయని ప్రభావ ఏ స్థితిలో పిల్లవాడు ఎలాంటి పరిచర్కులకు వాళ్ళని పిలవబడ్డరు వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేయండి అయినా తండ్రి నీకు ఎంతో వందాలి ప్రభా ఇంకా ప్రభా మా దేశంలో ప్రభా ఎంతో మంది ప్రభా అయినా నా తండ్రి భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభా ఆయన గవర్నమెంట్ ఎంతో భయంకరంగా రకరకాలైన యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభావా కానీ ఇవన్నీ మీరు రాక సూచనలు మీరు అన్నారు ప్రభా మీ విడుదల సమీపం ఏంది గనక మీరు తల చూడమన్నారు ప్రభావా కాబట్టి నైనా ఇది చివరి కాలం ప్రభా ఈ చివరి దశలో ప్రభా అనేకులు ప్రేమ చల్లారిపోద్దు కాబట్టి ప్రభా ఏం చల్లారిపోయినా ఏ లోకమే ఎదురైనా ఈ లోకమే తల కిందలైనా గానీ ప్రవ్వా ఆ కలవరిశలోనైనా మీరు మా పట్ల చికించిన ప్రేమలో మేము మేము తొలిగిపోకున్న ప్రవ్వా హింస వచ్చిన కరువు వచ్చిన ఖడ్గం వచ్చిన ఏది వచ్చినా కానీ ప్రభావ మీ ప్రేమ నుంచి మాకు ఏది కూడా ఎడబాప నేరదు ప్రభ ఆ ప్రేమ ఆత్మను మాకు అనుగ్రించి అంటే మీ ప్రేమలు మేము సంపూర్ణంగా మేము తయారు కావాలి ప్రవ్వా ఎందుకంటే మీ ప్రేమలో భయం లేదు ప్రభావ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలగొడుతుంది ప్రవ్వ మీ ప్రేమలు పరిపూర్ణంగా తయారు కావాలి పరిపూర్ణమైన ప్రేమ ఒక ప్రేమ ఆత్మను మాకు అనుగ్రించే సెవెన్ స్పిరిట్స్ మాకు దయచేమని ప్రాదిష్టమైన సౌండ్ మైండ్ మాకు దయచేయమని ప్రాదిష్టమైన గొప్ప దైవానికి ఎంతో వర్ణాలు చెల్లిస్తాం నా తండ్రి నా దేవా దేవానికి సమస్త ఘనత మహిమ ప్రభావం అర్పించుకుంటున్నాం మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించినైనా నిత్యం ప్రవ మీ ఆత్మలు మేము ఆనందించాలా పరిశుధాత్మ ఆత్మలోనే మేము జీవించాలా ప్రభా ఒక్కసారి ఆత్మ నుంచి బయటకు వస్తే ప్రవా ఈ లోకంలో ప్రభావ మేము కలిసిపోతాం ప్రవా మేము ఆత్మలోనే మేము జీవించాలా ప్రతి దశలో మేము ఎవరితో మాట్లాడినా ఏం చేసినా ప్రతి దశలోనైనా మిమ్మల్ని పోలిమి నడుచుకోవాలా క్రీస్తు కలిగిన మీ కలిగి ఉండాలి క్రీస్తును మేము ధరించుకోవాలా అభిషక్తులను ప్రభావ మీకు ఆత్మతో నింపబడాల ప్రభావ నైనా ప్రతి దశలో నైనా మేము నాయన ప్రతి ప్రవర్తనలో ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా ఉండాల ప్రభావ అలాంటి పరిశుద్ధతో మేము కలిగి మీలా మీలాగా మేము జీవించాల ప్రభు అయినా మాలో ఇంకేమైనా బలహీతలు ఉంటేనైనా ఇంకో ఏమైనా ఆయాస్యకరమైన ఉంటే ప్రవా చూపించండి మారుదేలు పరిశీలించండి ప్రభావా మమ్మల్ని సరిచేయండి మీకు పరిశుభ్రత నడిపించిన అయినా ఓ ప్రభావ్వా నూతనమైన ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని పెట్టుకోండి ఈ ఆరాధనలో పాల్గొనే బ్రదర్స్ సిస్టర్ కుటుంబికులందరి గురించి మేము ప్రార్థిష్టం కేఎం ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ కుటుంబికులు అందరూ వాళ్ళ పిల్లలు వాళ్ళ అందరి గురించి మేము ప్రార్థిష్టం అయినా మీ యొక్క రక్తం కిందకి మేము తీసుకొస్తున్నాం ప్రవా నైనా నా తండ్రి ఈ యొక్క మంత్ లో ప్రభు అయినా మేమందరం అడుగు ఏ దుష్ట శక్తులు కూడా మా కుటుంబాన్ని ముట్టడానికి వీలదు ప్రభావాత చీకటి శక్తులు అందక దురాక్ ఏసుక్రీస్తున్నారో గర్దిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని మీ మీకు అగ్నితో ముద్రించండి సీల్ చేయండి ప్రభావా రక్తం కిందకి ప్రతి ఒక్కరిని తీసుకొస్తాం ఎలాంటి రోగాలు మా కుటుంబంలో మీరు దరి చేరకుండా ప్రతి విధంగా సైతాన్ని వేసిన వాడు వేసి ప్లాన్స్ అన్నింటినీ క్యాన్సల్ చేస్తున్నాం ఏసుక్రీస్తున్న వాళ్ళు ప్రతి విధానం ప్లాన్స్ అన్నింటినీ క్యాన్సల్ చేస్తాం ప్రతి రోగాలను క్యాన్సిల్ చేస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు ముద్రించండి ప్రవా అయినా మీ కృపల మేము తొలగిపోకుండా అయినా ప్రతి క్షణం అయినా ఈ పిలుపు ఆయన మీరు ఇచ్చిన పిలుపు ఏర్పాట్లు మేము నిశ్చయం చేస్తే ప్రతి దిన మేము జాగ్రత్త పడాలా ప్రభావా మా పిలుపు నిశ్చయం ముందు ప్రతి రోజు మేము పరీక్షించుకోవాలా టెస్ట్ చేసుకోవాలా ఆ పిలుపులో బలపడి మేము ముందుకు వెళ్లాలా ప్రభావ పది అడుగు అడుగున వాక్యంతో మేము పరిశీలించుకోవాలా ప్రభావ ప్రతి వాక్యాన్ని ప్రభావ మా జీవితంలో అవలంబించుకొని పాటించేవర్లాగా మేము ఉండాలా ప్రభావ ఎన్నో వాక్యాలు మేము వింటున్నా పాటించలేని స్థితిలోనూ ప్రభావ మమ్మల్ని క్షమించిన అయినా ఆ రీతిగా ప్రభు మా జీవితాల్లో మీకు సంపూర్ణంగా మీకు నిర్మూలమైన ఉదకంతో మేము ప్రతి దినం మేము స్నానం చేసే బడి లాగా అలాంటి వాక్ శక్తి మాకు దయచేయండి అయినా మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహించిన ఈ లోకంలో మీకు శ్రమ కలుగును మీరు అన్నారు ప్రభా అయిన నేను ఈ లోకాన్ని అన్నారు కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారు లోకములు జయించుదురు వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభా లోకములు జయించిన విజయం మీ విశ్వాసమే అన్నారు కాబట్టి మీ విశ్వాసంలో మీరు బలపడాలా ఈ లోకాన్ని జయించే విశ్వాసం మాకు లేదు ప్రభావ కానీ ప్రవ్వాక్యం వాక్యం ఆ రీతిగా కాబట్టి అలాంటి విశ్వాసం మేము కలిగి ఉండాలా విశ్వాసమైన వరం మీరు మాకు అనుగ్రించి మేము నమ్మకుంచ్చే వాళ్ళ ఉండకుండా విశ్వాసం గలవారే మేము ఉండాలా ప్రభా తండ్రి మీలో ఉన్న విశ్వాసాన్ని మాకు అనుగరించినా మీలో ఉన్న ప్రభావ ఆత్మను మాకు అనుగరించి మీకు సంపూర్ణమైన ఆత్మ కలిగి మేము నిశ్చేత కలిగి ఓ ప్రభా మేము ముందుకెళ్లాలా మేము పరిచర్ చేయాలా ప్రభావ అలాంటి కృపమ్ మా కనిగరించినైనా గొప్ప దేవానికి ఎంతో వందాలైనా మీరు అక్కడ బహు సమీప ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా తండ్రి మా శక్తికి మించిన ప్రయాణం మీరు మా కొరకు పెట్టినారు ప్రభా అయినా ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు ఓ ఇదే తాత్పర్యం కలిగిన ప్రతి ఒక్కరు ప్రభావ అయినా ముందుకెళ్ల మేమందరం ప్రవ్వా నైనా విశ్వాసమైన కర్తాన్ని కొనసాగించేవారిని మీ వైపు చూడాలా సమస్తాన్ని కొనసాగించేది నడిపించేది మీరు ప్రభావ కాబట్టి మీ వైపు చూస్తూ మేము మా గురి ఎద్దుకు మేము గురి చూడని వాళ్ళే కాకుండా ప్రవ్వ గురి ఎద్దకే మేము పరిగెత్తాలా ప్రవ్వ అయినా మా ప్రయాసం వ్యర్థం కాకుండా మీ ఎందు ప్రవ్వ ఆసక్తి కలిగి మేము కృప మీరు మాకు అనుగరించండి ఈ రాత్రి కళా సమయంలోనైనా మాకు మంచి నిధులు అనుగరించండి ఏకవలేసి స్థుతించి గణపరిచేలాగనా మీ కృప మాకు దయచేనైనా మా ఆత్మలను మా ప్రాణములు మా శరీరంలోనైనా మీకే అప్పగించుకుంటూ నికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు తండ్రి ఎస్ నికే నీకే చెల్లించుకుంటూ మీరు ఆకుడి క్రమంలో అందరినీ తర్లో త్వరలో రాయన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేవీపెం బ్రదర్స్ ఇస్తున్న కుటుంబికులందరికీ ఇంకా ఈ ఆరాధనలో నిత్యం పాల్గొన్న ఇంకా ఎంతో ఎవరైతే ఉన్నారో ప్రార్థన చేస్తున్న ఆ కుటుంబికులందరికీ సదాకాలం తోడేను గాక ఆమెన్ ఇస్తారు బ్రదర్స్ Praise the Lord, brothers and sisters, and then keep raise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you.